ఆయనకి మనం మహిమని అనుగ్రహం ఇవ్వాలా మనం పొందుకోవాల్సింది లేదు మహిమ కాబట్టి పాట పాడతడు వస్తుంటే కూడా నాకు ఆ విషయం జ్ఞాపకం వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ క్రితం మీకు చాలా మంది తెలిసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ డైరెక్టర్ ఉండే బంటారు చిట్టిబాబు అని గుర్తుందా ఎంతమంది గుర్తుంది హెవీ గుర్ పర్సన్ చనిపోయిన వెరీ రీసెంట్లీ ఆయన నాకు చాలా క్లోజ్ అండ్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ అసలు గ్రేట్ వ్యక్తి అసలు ఎవరైనా పోలేరు అటువంటి వ్యక్తి చాలా క్లోజ్ అండ్ లాస్ట్ లో చనిపోక ముందు ఆయనతో పాటు కలిసి లాట్ ఆఫ్ ప్లేసెస్ మేము వెళ్ళినాము సేవ చేసినాము ఆయన ప్రార్థన చేసినప్పుడు నేను వాక్యం చెప్పిన నేను ప్రార్థన చేసిన ఆయన వాక్యం చేయడం అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఆయన ఒక ఒక విషయం నాకు జ్ఞాపకం చేసే పాటల విషయంలో హీ వాజ్ అ లిరిసిస్ట్ హీ గుడ్ రైట్ గుడ్ సాంగ్స్ మంచి రాగాలు కడతాడు దూరదర్శన్ అక్కడ ఇక్కడ పాటలు కూడా పాడి ఆయన పాడిపించిండు కూడా మనిషి క్యాసెట్ కూడా రిలీజ్ చేసి ఆయన ఏమన్నాడంటే మన ప్రభుకి మనం పాటలు పాడితే ఎట్లా పాడాలా అన్న సీక్రెట్ చెప్పిండు ఏంట సీక్రెట్ అంటే మంచి గమకంతో పాడాలా అన్న సీక్రెట్ అంటే ఊరికే క్యాజువల్గా పాడింది కాదు ఆయన మహిమ పరచాలంటే ఎవ్రీ స్టెప్ ఎవ్రీ స్టేజ్ లో మనం ఆయన మహిమ పరచాలా పాటలు పాడేటప్పుడు వర్షిప్ చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు వాక్యం ధ్యానిస్తేపుడు ప్రతి దశలో ఆయనని మనం మహిమపరచాల కాబట్టి వా పాట పాడతడు లైట్గా పడకునేది కాదు పక్కన ఎవరు చూస్తున్నాడు పక్కన ఎవరైనా గమనిస్తుందా అనేది కూడా కాదు అన్మైండ్ఫుల్ పక్కన ఎవడున్నది అనేది మనం పట్టించుకో వర్షిప్ ఆయనకే అదొకటి నుంచి చూడాలి నా ప్రార్థన పోతుందా నా వర్షిప్ అనే నేను పాట పాడుతున్నా ఆయన గురించి అదొకటే మన మైండ్ లో ఉండాలా అన్నది నాకు వస్తప్పుడు ఆ బ్రదర్ చెప్పిండు అది నా జ్ఞాపకం కనిపోక ముందు అయినా హార్డ్లీ ఒక టూ ఇయర్స్ కు చనిపోకముందు చెప్పిండి ఒక ఒక రికార్డింగ్ లో వీడియో రికార్డింగ్ అవుతుంది నేను లీడ్ సింగర్ ఆ యూస్ టు బి అ సింగర్ వన్ అప్ ఆన్ ఎట్ బట్ ఐ గేవ్ అప్ సింగింగ్ బికాస్ ఐ న్యూ నవ్ ఇట్స్ టైమ్ టు గెట్ ఇన్ టీచింగ్ మోడ్ ఇఫ్ యూ కీప్ ఆన్ సింగింగ్ అన్ ద స్టేజ్ ఏమవుతుంది పీపుల్ అప్రిషియేట్ యూ ఫర్ సింగింగ్ And your call is only in singing. By simply singing, you will not be any souls. What do you say? Because you can't say anything, you can't say anything about it. You can't say anything about it. You can't say anything about it. You can't say anything about it. But ultimately, it's not the ministry. It's not the ministry. We must worship Him. But I'm telling you, such a great God, you can't say anything. You can't say anything. You can't say anything. Brother, గమకంతో పాడాలా ఆయనకి ఆయన అంత ఇంత దేవుడు కాదు కదా నువ్వు నాన్ గాడ్స్కి మంచి క్లాసికల్ మ్యూజిక్ తో పాడతావే వాళ్ళ నిజమైన దేవునికి అంతకంటే మించి గంభీరంగా పాడావా నువ్వు పాడాలా కాబట్టి సరే ఐఎమ్ చేస్ ప్రింగ్ నిచ్చగొడుతున్నావు మిమ్మల్ని ఎట్లా పాట పాడాలా బట్ యు నో ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ గుడ్ యువర్ గుడ్ for the good of our God. Of course for my good also. I must also sing, it reminds me because I am not going to say anything I am not going to say anything. No one is going to say anything. I am not going to say anything. What is it? What is it? Can you tell me about Rafi's part? I don't know what to say about the cinema part but I am not going to tell you but I am going to tell you about Rafi కిషోర్ కుమార్ వీళ్ళందరు తెలుసు నాకు కానీ నేను ఎప్పుడంతా కాన్షియస్ గా ఏ సినిమా పాటలు ఎవడీ వినలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి సినిమాలు కదా అయితే ఆయన చెప్తున్న రఫీ కిషోర్ కుమార్ ఏమో ఇక్కడికి వెళ్ళి వాడతాడంట మొహమ్మద్ ఇక్కడి నుంచి వాడతాడంట కడుపు లోపలికి వస్తాదంట పాట అంటే ఈ లోకంలో మనుషులని కొలడానికి నువ్వు అట్లా వాడితే అంత హోల్ హార్టెడ్గా నీ దేవుని కొరకు నువ్వెట్లా పాడాలా నీకు సత్యం తెలుసు ఆయన జీవం గల దేవుడు అని దివారాత్రంలో దూతలు అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఏంజిల్స్ ఆయన కంటిన్యూస్ గా వర్షిప్ చేస్తున్నాయి అందరు చేస్తున్నారు వాళ్ళు మనం వర్షిప్ చేసినప్పుడు విఆర్ జాయినింగ్ దేమ్ ఆర్ దేర్ ఆల్సో జాయినింగ్ ఎస్ సైమంటేనియస్ గా మనతో జాయిన్ అయి పాడుతున్నాం వాళ్ళు గంభీరంగా వాడుతుంటే ఎట్లా వాడుతున్నారు అంటే మనం యశగ్రంథాలు చూస్తాం యశగ్రంథాలు చూస్తామా గడప కమ్ములు అదిరిపోతున్నాయి కదిలిపోతున్నాయి అని వాళ్ళ వర్షిప్ కి అవన్నీ షేక్ అయిపోతున్నాయి ఏ దేని హెవెన్ గేట్స్ ఏ మళ్ళీ అక్కడ వాడగలవా మనం దానికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదు నేను చెప్పేది అది సరే మన దగ్గర ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేదు నువ్వు చిన్నప్పటి నుంచి గిటార్ నేర్చుకుంటే ఇప్పుడు గిటార్ వాయించేవాడిని నువ్వు డ్రమ్స్ నేర్చుకుంటే డ్రమ్స్ కొట్టేవాడిని ఇప్పుడు నేను హార్మోనియం నేర్చుకున్నాను హార్మోనియం కొడతాను మౌతర్గా నేర్చుకున్నాను హార్మోనియం అవన్నీ వాయించగలను కాబట్టి అందరు నేర్చుకుంటే వచ్చేది ఇప్పుడు ఇప్పుడు లేవు అవన్నీ లేవు ఎందుకంటే మనం నేర్చుకోలేదు అవన్నీ నేర్చుకోవాలా దానికి ఏముంది బ్రదర్ నేను ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిపోయింది ఇంకేం నేర్చుకుంటా అంటే అది రాంగ్ ఐడియా నువ్వు ఇంకా చిన్న పిల్లవానివే అనుకో యూ కెన్ స్టిల్ లెర్న్ కాబట్టి మనం నేర్చుకోవాలా ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలా గంభీరంగా దేవుని మహిమపరచాలా అది ఎందుకు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు ఇంట్లో వర్షిప్ చేసిన కుటుంబ ప్రార్థన చేసిన గొంతు విప్పి అని సృతించండి ఎందుకంటే దిస్ ఇస్ ద టైం యూ షుడ్ వర్షిప్ ఏం ఇంతకుముందు ఎప్పుడు చేయని రీతిగా వీ షుడ్ వర్షిప్ ఏం కదా ఎవరిని ఎవరిని వర్షిప్ చేస్తాం నేను చూసిన కరెక్ట్ ఈరోజు ఎవరిని వర్షిప్ చేస్తారో తెలుసా నేను కాన్షియస్ గా లిరిక్స్ వింటా పాటలు పాడేటప్పుడు చర్చ్లను వర్షిప్ చేస్తున్నారు చర్చ్ నేమ్స్ తీసుకుంటున్నారు పాటలో ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ చర్చ్ నేమ్ కాబట్టి వి ఆర్ నాట్ అట్ కాంట్రవర్సీ బట్ చర్చ్ ఆ పాటలో ఈ చర్చ్ ద్వారా జరిగిందే కరెక్ట్ అన్నట్టు పాడుతున్నారు పాటలు చూడండి ప్రభుకి రావాల్సిన క్రెడిట్ చర్చికి ఇస్తున్నారు సేవకులకు ఇస్తున్నారు ప్రభుకు రావాల్సిన క్రెడిట్ సేవకులకి ఇస్తున్నారు పాటలో కానీ మనం అటువంటి పాటలు పాడద్దు మనం పాడే పాటలు అంతా ఆయనకే మహిమ రావాలా అటువంటి అంటే చూడండి విననానికి మంచిగానే ఉంటుంది కదా అరే ఈ చర్చి ద్వారా సేవ గంభీరంగా జరుగుతుంది పాట పాడుతుంటే అది సెల్ఫ్ లవ్ కదా నీ చర్చి నువ్వు ప్రేమించుకున్నట్లే కదా కాబట్టి అది ఐడల్లేటరీ ఐడల్ వర్షిప్ అన్నట్టు కాబట్టి మనం అటువంటి వాటి నుంచి చాలా కాన్షియస్ గా బయటికి రావాలా ఖచ్చితంగా మన ప్రభుని మనము సేవించాలన్న విషయము సరే ఈ పాట ద్వారా మనం నేర్చుకుంటున్నాము ఘనమైన ఏసునామం మీకు అందరికీ వచ్చిన పాట అనేది కావాలనే రికార్డింగ్ కూడా చేస్తున్నాను ఎందుకంటే ఆ ఆన్లైన్ రికార్డింగ్ పెట్టినప్పుడు రాని వాళ్ళు నేర్చుకుంటారు ఆ పాట సరే ఘనమైన ఏసునామము ప్రతి నోటా ఉండును దివ్యమగు ఆయన సన్నిధి ప్రతి చోట ఉండును మము ప్రతి గణనామమున్న ప్రతి మోకాలు అంగును ప్రభు ఆయన యేసు రాకడ దినము ప్రతి నేత్రము కనును కాబట్టి మనం రీఅర్ చేసుకుంటున్నాం ఆయన నామంలోనే సమస్తము ఆయన నామం కే ఆయన నామం ఆయన తిరిగి రాన ఉన్నాడు అన్న విషయాన్ని కాబట్టి ఆ పాట పాడినాక మనం వ్యాఖ్యాని చేసుకుందాం బ్రదర్ ని ప్రార్థనకు గణమినయూు నామ ప్రతినోటా నొందు దివ్యా మగు ఆయన సన్నిధి ప్రతిచోటా నొందేషు గణ నామేరా ప్రతిమోగాను ప్రభు యేసు రాకడ ది నము ప్రతి నేత్రమో గను మరో సరి గణమేసుమం ప్రతి నోటా నొందు దివ్యా మగు ఆయన సన్నిధి ప్రతి చోటా నొందున నామము పేరా ప్రతి మోకాలో Prabhu Yesu rakada dinamu pratinidra boganu haleluya haleluya prabhu namam sutint haleluya haleluya anuvityam sutint haleluya haleluya prabhu namam sutint haleluya haleluya ప్రభువైనా ఏనామం మధురం మధురం నామం తీర్చేటీ పైనా నామం వీణుల గోవింద గునామం అన్ని నామములకు పైగా ఉన్నతమైన Hallelujah hallelujah prabhu naamam sthitam hallelujah hallelujah anugitam sthitam hallelujah hallelujah prabhu naamam sthitam hallelujah hallelujah annityam sthitam amulyaam ఆదరణీయ భూలోక మంతటి లో నా ఆరాధనయేసునామం పదివేల శ్రేష్ట నామం పూజునామం ఈ లోక మంతటను కొనియాడాబడు Hallelujah hallelujah prabhu naamam stutint hallelujah hallelujah anadiyatam stutint hallelujah hallelujah prabhu naamam stutint hallelujah hallelujah anadiyatam stutint పాపాన నగో సామ్య నా సాను ఓిటకు శి గలనామం మరణమును మరణము ద్వారా ఓడించినాం లోకము నకు నిత్య జీవం Kali-gi-chi-ne-gana-na-ma Hallelujah, Hallelujah, Prabhu-na-ma-muskud-dintam Hallelujah, Hallelujah, Anurikya-muskud-dintam Hallelujah, Hallelujah, Prabhu-na-ma-muskud-dintam Hallelujah, Hallelujah, Anuritya Musduditum Hallelujah, Hallelujah, Prabhu Nama Musduditum Hallelujah, Hallelujah, Anuritya Musduditum Hallelujah Matthew brother, my mother's honor, you guys are the same who you are, brother పాత బ్రదరే కానీ ఈరోజు క్రొత్తగా మనకు గట్టిస్తున్నాడు ప్లీజ్ లీడర్స్ టు Muhammad, my father, will heed us. You are perfected as forever, my father, God, in any aspect. Father, you are redeemed us from all the causes. My father, we thank you, Lord, you are the goodness. You are the leaders to walk in a new life, my father. Still, we are, we are thirsty for your word, my father, the words of spirit and life, my father. We thank you, Lord, for the word that dwells in us, my <coughs> father, that instead of me becoming, running for a situation that made us to become a habitation, my father, that you are dwelling in us, my Father. We thank you, Lord, my Father, that we may go through many things on this earth, my Father, and the world in our mountains, the world in our life, my Father, that our fields, our destiny, my Father, who walk, my Father, to the heavens of the earth, to the dear dear glory, my Father, be all holy, my Father, we thank you, Lord, for this time, and for this fellowship, my Father, that every word that you will speak to, brother, my Father, you will revive us once again, and remain as the pattern of my Father, and reminds us our purpose, mindsets, our love. We are the worship of Holy Name. We are the worship of Holy God. It's a righteous God. The God that has no other God beside us. It's no God as Yahweh Elohim. Bless you, you my brother, God. We can't you know. We ask this praying, Jesus Christ, we ask that. Amen. You know, it's a జనవరి ఎనిమిదవ తారీఖు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం బెబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా సో ప్రతిసారి మనం ఆ క్యాలెండర్ చూసినప్పుడు ఇక్కడ ఉంది అక్కడ క్యాలెండర్ ఈ క్యాలెండర్ చూసినప్పుడు వల్ల నాకు అదే జ్ఞాపకం కస్తుంటది దాట్స్ అ సైన్ బబులోన్ మనం ఉంటుంది బబులోన్ కాలము అనేది ఆ క్యాలెండర్ జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే దాన్ని వాళ్ళే తయారు చేశారు ఎవ్రీ టైం ఈ వాచ్ చూసుకున్నప్పుడు ఆ సెకండ్స్ నీడల్ వాళ్ళు ఇన్వెంట్ చేశారు బెబులోనియన్స్ సెకండ్ నీళ్ళని ఇన్వెంట్ చేసింది వాళ్ళు అంత బ్రిలియంట్ ఫెలోస్ బ్రెయిన్ ఫెలోస్ బట్ ఈరోజు ఉన్నారా అది భూ గర్భంలోనికి వెళ్ళిపోయింది అది బట్ ప్రజల గ్రంథంలో చూస్తాం బబుల గురించి అది ఆల్రెడీ ఇక్కడ ఉంది భూగర్భంలో వెళ్ళిపోయింది కానీ అది స్పిరిట్ ఫామ్ లో ఉంది ఈ లోకంలో ఈ లోకం అంతా బబులోనికి నిలయం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇది కృత సంవత్సరం లాగా కనిపిస్తుందా ప్రతిదీ పాతదే ఇట్స్ రిపీటేషన్ అంతే అంతకంటే మనం క్రొత్తగా ఏం చూస్తలేదు కాబట్టి గత నాలుగు అది ఆల్మోస్ట్ మూడు వారాలు ఇది నాలుగో వారం గత మూడు వారాల నుంచి మనము యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి ధ్యానిస్తున్నాం గాడ్ హెడ్ జీసస్ క్రైస్ట్ ఎంత గాడ్ హెడ్ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకున్నాం ఆల్మోస్ట్ త్రీ రికార్డింగ్స్ అయినది ప్రాబిలీ లాస్ట్ రికార్డింగ్ ఇది లాస్ట్ కూడా కాదు ఇందులో హాఫ్ పార్ట్ ఎందుకంటే మనం ట్రంప్ జడ్జిమెంట్స్ ఫిఫ్త్ జడ్జిమెంట్ ఎంతో లాంగ్ గ్యాప్ వచ్చింది అది ఫైనల్ రికార్డింగ్ లోనే మనకి డిస్టర్బెన్సెస్ వచ్చినాయి ఆ డిస్టర్బెన్సెస్ నుంచి మనము చాలా టైం పట్టింది ఖచ్చితంగా చాలా టైం పట్టింది బట్ ఇట్స్ ఆల్ అది దేవుని లాన్ దేవుని ప్రణాళిక అని నేను అమ్ముతున్నాను దేవుని యొక్క ఇష్టం ప్రకారంగానే జరిగింది అనిపిస్తుంది ఎందుకంటే మనకు కూడా ఒక రకమైన రీ కదా ఒక రీతిగా చూడాలంటే వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది కరెక్ట్ ఏ ప్రశ్లేషన్ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి కదా మీ విశ్వాసాన్ని మీ విశ్వాసాన్ని డిఫెండ్ చేసుకోవాలంటే దానికి తగిన జవాబులు ఇవ్వాలా ప్రతి ఒక్కరికి జవాబు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండాలంటాడు పేద ప్రేమతో ప్రతి ఒక్కరికి ఓపికతో జవాబు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలని ఆ విషయాన్ని జ్ఞాపకం చేసింది కాబట్టి లాస్ట్ త్రీ వీక్స్ నుంచి మనం చూసింది ఏంటంటే బిబ్లికల్ లేక బైబుల్లో ఏసు ఏ రీతిగా దేవుడు అనేది గ్రహించగలుగుతున్నాం బైబిల్లో నుంచి కాబట్టి మొదటిదిగా ఆయన సృష్టి జగత్ పునాది వేయబడక ముందు నుంచి ఉన్నవాడు అన్న విషయాన్ని స్టార్ట్ చేసినాం పాయింట్ నంబర్ వన్ దాని తర్వాత ఈ లోకము నిర్మించబడక ముందరి నుంచి ఉన్నవాడు దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని కూడా మనం ధ్యానించినాం ముగుడు కాదు ఇద్దరు కాదు దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని మనం ధ్యానించినాం దాని తర్వాత ఆయన సృష్టిము కాదు సృష్టికర్త అది ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే నాన్ క్రిస్టియన్స్ పర్టికులర్లీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వేసే ప్రశ్న ఏంటంటే ఆయన కనియక మరియ గర్భంలో పుట్టినవాడు కాబట్టి ఆయన కూడా సృష్టమే ఎందుకు మీరు పూజిస్తున్నారు అంటారు అంటారా లేదా సృష్టంని పూజించద్దని ఉంది ఎక్కడ ఉంటది నిర్గమం సృష్టిని పూజించద్దు ఆకాశం అందే గాని భూమి అదే గానీ భూమి క్రిందే గాని ఏ ప్రతిమను మీరు పూజింపవచ్చు పూజించద్దనుంది మళ్ళీ ఆయన పుట్టినవాడు కదా కనియక గర్భంలో పుట్టినవాడు కదా కాబట్టి మళ్ళీ మీరు పూజించద్దే కదా అంటారు దానికి నువ్వు ఎట్లా జవాబిస్తావు మనము ఎడిఫికేషన్ అంటే ఆదరణకరమైన వాక్యం నుంచి శాల్యువేషన్ నుంచి ఆదరణ ఆదరణకరమైన వాక్యం నుంచి ప్రాఫెసింగ్ ప్రవచనకరమైన వాక్యం ప్రవచనకరమైన వాక్యం నుంచి ఇప్పుడు హౌ టు డిఫెండ్ యువర్ ఫైత్ అటువంటి స్థితికి మనం ఎదుగుతున్నాం ఎందుకంటే టూ థౌజండ్ నుంచి మనకి ఎక్కువ ఉంటాయి అటాక్స్ నీ ఫెయిత్ ని విపరీతంగా టెస్ట్ చేస్తూ ఉంటారు ఎవరు చేస్తారో మీకు తెలుసు అండ్ ఎవరు పర్మిట్ చేస్తారో మీకు తెలుసు వై గా పర్మిట్స్ అది మీకు తెలుసు నేను అవి కొన్ని విషయాలు ఇలా చూపించడానికి నేను యాక్చువల్గా రాసుకుంది అది పాయింట్స్ ఆ పాయింట్స్ రాసుకున్నాను ఆల్రెడీ ఎంత మంచిగా ఉంటే పేపర్ చూడండి ఇట్లా చినిపోయింది అంటే దీస్ ఆర్ ఆల్ సైన్స్ అన్నట్టు నాట్ టు ప్రీచ్ ఆల్ దీస్ ఇష్యూస్ అది ఇంకా చినిపోలేదు తడి అయిపోయి చినిగింది వాటర్ బాటిల్ టైట్గా ఉంటుంది బట్ అయినా మీద వాటర్ బాటిల్ వాటర్ పడింది యాక్చువల్గా అయితే మనము ట్రంప్ జడ్జ్మెంట్స్ సిక్స్త్ ట్రంప్ కి సంబంధించిన విషయాలు సిద్ధపడుతున్నాం మనం సిద్ధపడక ఇవన్నీ ప్రీ అన్నట్టు ఎందుకంటే సిక్స్త్ ట్రంప్ పెట్ ఈస్ ఆల్అౌట్ సెటెన్ అట్లా ఎవరు ప్రీచ్ ప్రకటించడం మనం చూడం ఆరవ బూరాకి సంబంధించిందంతా సర్ప సంతానానికి సంబంధించింది లేక సర్పంలకు సంబంధించింది కాబట్టి దానికి సంబంధించిన విషయాలు నేను ఆదివారం నుంచి ధ్యానిస్తున్నా అంటే ట్యూస్డే ఈ యొక్క వాక్యాలు చెప్పబోతున్నానని కాదు కానీ నా పర్సనల్ స్టడీ అది ఇప్పుడు నేను ఇక్కడ బైబిల్ స్టడీకి ఒక టాపిక్ ప్రిపేర్ అవుతుంటా కదా నా పర్సనల్ లైఫ్కి కూడా నేను ఇంకొక టాపిక్ ప్రిపేర్ అవుతా ఉంటాను తర్వాత ఇంకా ఎవరైనా ఎక్కడన్నా వాక్యానికి పిలిస్తే వాళ్ళ టాపిక్ ప్రిపేర్ అవుతుంటే సైమల్టేనియస్లీ త్రీ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ప్రిపేర్ అవుతానంటే ఐఎమ్ షేరింగ్ మై సీక్రెట్ ఐ హవ్ టు నేను ఏది కూడా సీక్రెట్ పెట్టుకోను నీకు తెలుసు ఏ సీక్రెట్స్ అని పెట్టుకోను నాకే అంత క్రెడిట్ రావాలా అనేది నా మినిస్ట్రీ కానీ కాదు నా అప్రోచ్ కానే కాదు ఎవ్రీ బుడ్ గెట్ క్రెడిట్ ఈ మినిస్ట్రీలో అందుకే ఇది వీ హల్డ్ ఇట్ థ్రెషింగ్ ఫ్లోర్ ద నేమ్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ ఇస్ కాల్డ్ థ్రెషింగ్ ఫ్లోర్ ఈ తెలుగులో కళ్ళం అంటాం తెలుగులో వాళ్ళు కళ్ళమేంది ప్రజలు అనడతారు మన తెలుగు క్రిస్టియన్స్ అడుగుతారు కళ్ళం అంటే ఏంటి బ్రదర్ అరే నువ్వు బైబుల్ ఎప్పుడు చదవలేదు కళ్ళం పదం ఖచ్చితంగా చదివినట్టు కానీ నువ్వు లైట్గా చదివీస్ వెళ్లిపోయావు థ్రెషింగ్ ఫ్లోర్ అంటే దంచడం రోడ్లేసి దంచడం విత్తనాలని దంచితే ఏమవుతుంది థ్రెషర్స్ మనమంతా థ్రెషర్స్ లాగా ఉండాలి అంటే తొకే వలం ఉండాలి ఇప్పుడు కరీంనగర్ హైవే ఇటు నల్గొండ హైవే పోతుంటే మనం చూస్తాం రోడ్ల మీద అవన్నీ గోధుమలు వొడ్లేసిపోతారు బస్సులు పోతా ఉంటాయి వాటి మీదకెళ్ళి పశువులు పోతా ఉంటాయి ఎందుకు పోతాయి ఎదుగుద తొక్కలు ఎందుకు విత్త తొక్క తొక్క ఉన్న విత్తనాన్ని తొక్కుతేమైతుంది తొక్క సెపరేట్ అవుతుంది విత్తనం సెపరేట్ అవుతుంది తర్వాత తొక్కని అంతా సెపరేట్ చేసి విత్తనాన్ని జమ చేసుకుని తొక్కని కాల్ అది పర్పస్ ఆఫ్ థ్రెషింగ్ థ్రెషింగ్ ఫ్లోర్ యొక్క పర్పస్ అది అది మన మినిస్ట్రీ నేమ్ అవర్ జాబ్ ఈజ్ టు బి థ్రెష్డ్ బై హిమ్ ఫస్ట్ అండ్ దెన్ వీఆర్ థ్రెషర్స్ ఇన్ దిస్ వరల్డ్ ఆ వాక్యం అటు అని ఉంటుంది పొలం పని చేసినాక వాడు ఫార్మర్ ఏం చేస్తాడు ఆ విత్తనం అంతా తీసుకొచ్చి థ్రెషింగ్ ఫ్లోర్లు లేసి ఎద్దులతో తొక్కిస్తాడు దాన్ని కదా బొమ్మ ఉంటది మన ఐకన్ మన మినిస్ట్రీ ఐకన్ కూడా అదే పెద్ద థ్రెషింగ్ ఫ్లోర్ ఉంటుంది సర్కుల్ పెద్ద సర్కుల్ లోపలంతా వరి గడ్డి ఏదో గడ్డి ఉంటది జంతువులు తొక్కుతా ఉంటాయి తొక్కినప్పుడు విత్తనం బయటకు వస్తూ ఉంటది మన వర్క్ అది మన మినిస్ట్రీ అది అన్నట్టు కాబట్టి మనము ఆయన చేత తొక్కబడలా ఎవరైతే ఈ రాయి మీద పడతారో వారి హృదయము నలుగుతుంది కానీ ఆ రాయి వాడి మీద పడితే వాడిని తుత్నీలుగా చేస్తుంది ఈ రాయి మీద నువ్వు పడకపోతే ఈ రోజు ఆయన తిరిగి వచ్చినప్పుడు నీ మీద పడితే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు తుత్నీలు అంటే అర్థం అది తుత్నీళ్ళు అంటే పౌడర్ అయిపోతావు కాబట్టి ఆ రాయి మీద మనం పడాలా ఆ రాయి ఆ బండనే క్రీస్తు ఆయన మీద మనం పడాలా ఎవ్రీడే మనం పడాలా పడితే ఇది నలుగుతుంది నువ్వు పడకపోతే కంఫర్టబుల్ లైఫ్ లో ఉన్నట్టు క్రిస్టియన్ లైఫ్ కంఫర్టబుల్ లైఫ్ కానే కాదు There is comfort. I know comfort we have. I know happiness we have. Everything is a good thing. Suffering also is a good thing. Don't worry, I am with you. But in this world, we don't have to be a good thing. But in this world, we don't have to be a good thing. We don't have to be a good thing. But I know that good thing is a good thing. This is a secret to be a good thing. Ministers, pastors. This is prosperity. Prosperity is a good thing. ఏముంది నీకు ప్లెంటీ ఆఫ్ మనీ ఉంది అనుకో ఎంత కష్టం వచ్చినా మనీ యూజ్ చేస్తావు అందుకు ద రూట్ ఆఫ్ ఈవిల్ అయిపోయింది అది కాబట్టి మనీని వాడుకోవడం వలన నీ ప్రాబ్లం నువ్వు ఓవర్కమ్ చేయాలనుకుంటున్నావు మనీ ఉంటే ఉంది హెల్త్ ప్రాబ్లమ్ అంటే హాస్పిటల్కి వెళ్తావు కార్పొరేట్ హాస్పిటల్ మనీ ఉంటే ముందు ఏమన్నా సమస్యలు తీసుకోవచ్చు కానీ నువ్వు మనీ మీద ఆధారపడడం వలన ప్రభు నుంచి చాలా దూరం అయిపోయినావు అందుకే ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకొడి ధనాన్ని సమకూర్చకుడి అని చెప్పిన ప్రభుని విడిచిపెట్టి సంపాదించుకోండి అన్న ప్రభుత్వం వెంబడిస్తుంది ఈ రోజు మినిస్ట్రీ చర్చ్ ప్రాస్పెరిస్ గురించి మనం ఎన్నిసార్లు వికమ్ వెరీ హెవీలీ అగేన్స్ట్ ఇట్ మనం మనకు తెలుసు మనం ఆ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళం కాదు మనం కలుచుకుంటే మనకున్న టాలెంట్స్ వాడుకుంటే ఎంతో పెద్ద చర్చిలు కట్టేటోళ్ళం కానీ మనం కట్టం ఎందుకంటే ఆయన రిపీటెడ్ గా జ్ఞాపకం చేస్తున్నాడు అది నేను ఎన్నుకున్నది ఆయన ఎప్పుడున్నాడు ఈ చర్చిలో ఎప్పుడన్నా ఉన్నాడా ఎప్పుడు లేడు ఓల్డ్ టెస్ట్మెంట్ టైం లాగా కనిపించాడు నీకు న్యూ టెస్ట్మెంట్ టైం లాగా అందుకే అది కూలిపోయింది అంత వండర్ఫుల్ చర్చ్ టెంపుల్ ఎదురులేదు ఈరోజు అడ్రస్ లేకుండా బికాస్ అక్కడ నేను ఉండనని చెప్పినా వీళ్ళు దాన్ని తయారు చేసుకుంటున్నారు యాంటీక్ పెద్ద చర్చ్ కట్టిండ్రు జెరూసలెం లో పెద్ద చర్చ్ కట్టినారు టైటస్ వచ్చి మొత్తం కొలగొట్టేసి వాటి దాని తర్వాత పౌలు టైంలో చాలా చర్చెస్ కొలగొట్టిండు సౌలు ఉన్నప్పుడు దాని తర్వాత రోమన్ సోల్జర్స్ వచ్చారు ఎంతమంది వచ్చారు అరేబియన్స్ వచ్చారు అన్ని టెంపుల్స్ కొలగొట్టిండ్రు మీకు తెలుసా ఆ సెవెన్ చర్చెస్ ఆఫ్ రెవల్యూషన్ ఆ సెవెన్ చర్చెస్ ఒకప్పుడు టర్కీలో ఉండే టర్కీ ఆ బార్డరు ఆ సెవెన్ చర్చెస్ ఉన్న బార్డరు గ్రీస్ దేశానికి సంబంధించింది ఒకప్పుడు టర్కీ ఎప్పుడైతే క్యాప్చర్ చేసిందో ఇస్తాన్బుల్ అనేది హిస్టరీలో చరిత్రలో ఆ చర్చెస్ అన్నింటినీ టర్కీ క్యాప్చర్ చేసుకొని మొత్తం రెస్టైజ్ చేసింది సెవెన్ చర్చెస్ ఈ రోజు లేవు అడ్రస్ ఫిలదెల్ఫియా మొదుకొని మొదలుకొని లవోదకియా సంఘం వరకు అవి లేవు చర్చెస్ ఇవ్వచ్చు వాటి స్తంభాలు కనిపిస్తా ఉంటాయి బట్ ఎందుకు లేవు బట్ న్యూ టెస్ట్మెంట్ లో ఆ పుస్తకంలో ఉన్నాయి చర్చెస్ ఇప్పటికి ఉన్నాయని కానీ ఫిజికల్ గా లేవు అవి ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఫిజికల్ చర్చ ఎన్నుకోలేదు అందుకే ఆ యాక్ట్స్ ఆఫ్ అపో అపోయిత్ ఏంటంటే ప్రతి ఇంటర్ చర్చ్ నడిపించుకోవడం దానికి అపోజిట్ గా ప్రతి ఒక్కరు కట్టుకుంటున్నారు ల్యాండ్ సంపాదించుకుంటున్నారు అవి కేసెస్ లో ఉండడము బ్యాంక్ లోన్స్ తీసుకొని కట్టుకోవడము బ్యాంక్ లోన్ కట్టుకోలేకపోతే వాడు ఏం రాంగ్ మీన్స్ వెతుకుతున్నాడు దేవుని మీద ఆధారపడకుండా ేక్ మనీ బిజినెస్ అయిపోయి క్యాసెట్లు అమ్మడము సీడీలు అమ్మడము పుస్తకాలు అమ్మడము తాగితలు అమ్మడము ఉందా లేదా తాజతలు అమ్మడము చేతికి కట్టుకునే ఉన్నాయా రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయా ఆల్ కలర్స్ ఉన్నాయి తర్వాత ఆయిల్స్ ఉన్నాయి వాటర్ ఉన్నది జోర్దార్ నుంచి వాటర్ తీసుకొచ్చి అమ్ముతున్నారు హైదరాబాద్ లో అట్ ప్రీమియం ప్రైస్ అది ఎంత మటుకు వాటర్ నీకు తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడే మోసపోయిండు వాడు మోసపోయినాడు ఇంకా నిము కూడా మోసపోతున్నావు అది కొనుక్కోని దాంట్లో ఏం హోలీనెస్ ఉండదు ఆ వాటర్ మురికి వాటర్ అది అట్లా అంతగా ప్రాస్పరిటీ అంతగా బిజినెస్ అంతగా డబ్బు సంపాదించుకోవడం జస్టిఫికేషన్ ఏం తెలుసా అవును బ్రదర్ నేను డబ్బు సంపాదించినాను ఆ డబ్బు మళ్ళీ చర్చి మీదే ఖర్చు పెడుతున్నా కదా మనుషులకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నా కదా మనుషులకి ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నావు కదా అది జస్టిఫికేషన్ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ చేసి దాన్ని జస్టిఫై చేసుకుంటున్నావు దాట్స్ ద మినిస్ట్రీ రోజు కాబట్టి మనము డబ్బు విషయంగా ఎప్పుడు ఆలోచించద్దు ఆయన ఇస్తాడు కావాలనుకుంటే నీకు ఎందుకు నీకు డబ్బు అనేది అర్థం కావాలి అవును నేను రకరకాల ప్రాంతాల్లో పోయి సేవకు పోవాలా కాబట్టి డబ్బిస్తాడు బిల్డింగ్ కడతా అంటే డబ్బు ఇస్తాడా ఆయన అన్నాడు ఆల్రెడీ నేను మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మధ్యలో నేను చెప్పి మళ్ళా దానికి వ్యతిరేకంగా కడుతున్నావు ప్రతి మినిస్టర్ చేసిన పని ఇది నుంచి కాబట్టి దేవాలి ద రాంగ్ డిరెక్షన్ వాళ్ళకి తెలియదు అందుకే ఏసుడవడాడు సమరస్య స్త్రీ తనమ్మ మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అంత కాన్ఫిడెంట్ గా చెప్పి ఈ లోకస్తులు తెలియని దానిని ఆరాధిస్తున్నారు ఎక్కడ అవర్ ఓన్ బ్రదర్స్ సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తెలియని దానిని ఆరాధిస్తున్నారు అంటే వద్దన్న బిల్డింగ్ పెట్టుకున్నారు వద్దని ఆరాధన తెచ్చుకున్నారు దేవుడు ఆత్మ వెనుక ఆరాధించు ఆత్మతో సత్యంతోనే ఆరాధించమంటే ఆ రెండు డైమెన్షన్స్ లేవు ఆత్మ లేదు సత్యం లేదు అంత ఫిజికల్ గా ఉంటది అన్నట్టు ఆరాధన కాబట్టి ఏ సృష్టం కాదు అది ఫస్ట్ పాయింట్ మీరు డిఫెండ్ చేయాలి మన ఓల్డ్ రిక్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి కొన్ని లాస్ట్ టూ త్రీ రికార్డింగ్స్ లో అక్కడ ఉంది ఆయన సృష్టం కాదు ఎందుకంటే కొలసియన్స్ చాప్టర్ వన్ కొలశ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యయనం పదిహేనవ సంక్ష ఆయన సమస్త సృష్టికి మూల కారకుడు ఆయన సృష్టం కాదు కాబట్టి వాడు ప్రశ్న వేసినప్పుడు ఎట్లా డిఫెండ్ చేసుకుంటావు నువ్వు ఎప్పుడు బైబిల్కి వెళ్లి డిఫెండ్ చేసుకోవాలా లాజిక్స్ కాదు ైబిల్కి వెళ్ళి చూపించాల సర్వ సృష్టికి ఆది సాంబూతుడు సృష్టికి ముందటి నుంచి ఉన్నవాడైనా కాబట్టి ఆయన సృష్టం కాదు అని ప్రూవ్ చేయాలి మీరు కాబట్టి సృష్టం కదా ఆయన కడుపులో కదా కాబట్టి మళ్ళీ మీరు పూజించచ్చు కదా మనిషి కదా అని అని ఆ రీతిగా మిమ్మల్ని మోసగిస్తూ దానికి నువ్వు మోసపోవద్దు ఎందుకంటే నీకు మొదట అనుగ్రహించబడింది ఈ వాక్యాలు కాబట్టి యుద్ధ డిఫెండ్ దాని ఆయననే దేవుడు ఆయననే దైవము అని ప్రభు తన్ను తాను చూపించినట్లు మనం చూసినాం మోస్ట్ ఇంపార్టెంట్ గా యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయంలో చూసినాం అదోసారి మరోసారి చూడండి యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయము పదమూడవ వచనమా యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయము థర్టీన్ థర్టీన్ అది అది ఎక్కడైనా రాసుకోవాలా యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయము పదమూడవ వచనంలో ఈ ప్రశ్న చాలా మంది నాన్ క్రిస్టియన్స్ వేస్తున్నారు ఈరోజు స్టేజ్ మీద పాస్టర్ నిలబడితే జీసస్ ఎక్కడ చెప్పిండో నేను దేవుణ్ణి అని ప్రపంచమంతట మన ప్లేసే కాదు ఆల్ అక్రాస్ దేవుడి అని డైరెక్ట్ గా చెప్తున్నా కాబట్టి చూడండి అందుకే థర్టీన్ థర్టీన్ మీరు చాలా జాగ్రత్తగా రాసిపెట్టుకోవాలి మీ దగ్గర ఎవరైనా ప్రశ్న వేస్తే యు మస్ట్ డిఫెండ్ చాలా తేటగా ఉంది కాబట్టి చూడండి బోధకుడు అవనీ ప్రభు అనియు చూడండి మీరు నన్ను పిలుస్తారు ప్రజలు ఆ రోజే టూ ఇయర్స్ అగో వాళ్ళు గుర్తుపట్టిన ఈయన బోధకుడే కాదు ఈయన ప్రభువు కూడా అని తర్వాత నేను బోధకుడను ప్రభువును గనుక చూడండి మీరిట్లు పిలుచుటం న్యాయమే మీరు నన్ను అట్టనే పిలవాలా నేను నేను ప్రభువుని మీరు పిలవడం న్యాయమే అంటే ఆయన ఎండార్స్ చేస్తున్నాడు సపోర్ట్ చేస్తున్నాడు ఆ పదాన్ని మీరు నన్ను ప్రభువుగా పిలవడం న్యాయమే తర్వాత కాబట్టి ప్రభువును చూడండి నేను ప్రభుని అని అడలేద ప్రభువును బోధకున్నైనా నేను ఐఎమ్ ద లార్డ్ అని అడలేదా చాలా తేటగా ఉంది అక్కడ అది కాంటెక్స్ చెప్తున్నాడు నేను ప్రభువునై ఉండి మీ పాదంలో గడుగుతున్నాను మళ్ళీ మీరే పాటివ్వరు మీరు కూడా కదా తగ్గింపు జీవితం మీకు అవసరం కదా విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ అక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ వాక్యం ఇది మనం ప్రతి రోజు అట్లీస్ట్ ఒక వన్ టూ టైమ్స్ అన్న దాన్ని ధ్యానించాల మనం ఈ వాక్యాన్ని తగ్గింపు జీవితం మనకు అవసరం పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ బట్ పాయింట్ నెంబర్ వన్ ఆయన ప్రభు ఆయన త్రీ టైమ్స్ రిపీటెడ్ గా ఎండోర్స్ చేస్తుండే ఆ స్టేట్మెంట్ ని మీరు ఫస్ట్ నన్ను బోధకుడని ప్రభు అని సెకండ్ పాయింట్ మీరు అట్లా పిలవడము న్యాయమే నేను బోధకుడును నేను ప్రభును అని మీరు పిలవడం న్యాయమే సెకండ్ టైం థర్డ్ టైం రిపీటెడ్ గా దాన్ని ఎండోర్స్ చేస్తున్నాడు కాబట్టి మనకక్కడ ఇంకా డౌటే లేదన్న విషయం ఎవరు ప్రశ్నించినా గానీ పాయింట్ నెంబర్ ఇప్పుడు యోహాను వార్త చూస్తాం ఏసు తండ్రికి ప్రార్థించినట్లు ఎందుకు ప్రార్థించింది అన్న విషయము కాంటేస్ అర్థం చేసుకోరు చూడు ఇక్కడ ఇట్లానే ఉంది కదా ఐసోలేట్ గా తీస్తారు పక్కకి ఇట్లా అలగ్గా తీసి చెప్తారు కానీ నేను మీకు ఎన్నిసార్లు చూపించిన యోహాను వార్తలో ఏ వాక్యం ధ్యానించినా చాప్టర్ వన్ ధ్యానించకుండా ధ్యానిస్తే యూఆర్ మిస్లెక్ట్ మీరు తప్పిపోయినట్లు మొదటి అధ్యాయం ధ్యానించకుండా ఏ అధ్యాయంలోని ఏ వాక్యం ధ్యానించినా డివీట్ అయిపోతారు మీరు మొదటి అధ్యాయంలో ఏముంది ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండెను కాబట్టి ఏ స్ప్రవ్వే ఆది వాక్యము ఆ వాక్యం దేవుని యొద్ద ఆ వాక్యమే దేవుడై ఉండెను ఆ కాంటెక్స్ట్ ని దృష్టిలో పెట్టుకున్నాకనే రెండవ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మనం చదవాలా ఆ మొదటి అధ్యాయాన్ని నువ్వు మర్చిపోయినావనుకో ఖచ్చితంగా నువ్వు మిస్లేడే తగ్గిపోతావు కాబట్టి మనం అట్లా తప్పిపోకుండా మొదటి అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎవడన్నా యోహాను సువార్త వేరే ఒక అధ్యాయాన్ని తీసి నీకు చూపించినప్పుడు చూడు ఇక్కడ ఇట్లుంది అన్నప్పుడు అనాల ఫస్ట్ అధ్యాయం మొదటి చదువు యోహాను భక్తుడు ఎందుకు రాసిండు చాప్టర్ వన్ ఇంట్రడ్యూసింగ్ యేసుని పరిచయం చేస్తున్నాడు పరిచయం చేసినాక చాప్టర్ టూ నుంచి మాట్లాడుతున్నాడు స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్ గా గ్రో కావడానికి కాబట్టి చాప్టర్ వన్ ఇగ్నోర్ చేసి నువ్వు చాప్టర్ టూ అయితే నువ్వు జంప్ అయిపోతున్నావు ఒక స్టెప్ ఒక స్టెప్ జంప్ కాకుండా ఇంకో స్టెప్ పోవద్దు మనం బిబ్లికల్ అండర్స్టాండింగ్ లో కాబట్టి ఆయన సృష్టిము కాదు ఆయన సృష్టి కర్త అని రుజుపరచడం కొరకు మనం ఈ విషయాన్ని ధనించినాం దాని తర్వాత తన తన తాను దైవం అని రుజుపరచట్టు మనం చూస్తున్నాం మరి విశేషంగా తన శిష్యులు ఏ రీతిగా తన్ని దేవుడు అని స్వీకరించినారు వాళ్ళకి డౌట్స్ ఉండే ఇది నిజంగా దేవుడా ఇది నిజంగా ప్రవ్వా కాదా అన్న డౌట్స్ ఉండే వాళ్ళకి ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కొరకు ఎన్నిసార్లు అతన్ని పరి వాళ్ళు వాళ్ళు సంపూర్ణంగా స్వీకరించినారు దాని తర్వాతనే కాబట్టి దానికి సంబంధించిన విషయాలు మనం చాలా చూసినాం పేతురు ముఖ్యంగా ఆ డౌట్స్ పేతురు చాలా ఉండే కానీ యోహాన్ భక్తులకు ఎప్పుడు లేదండి డౌట్ ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి నెవర్ డౌటెడ్ ఇంట్ అందరు డిసైపుల్స్ డౌట్ చేసేది కానీ జాన్ ఒక్కడో ఎప్పుడు డౌట్ చేయలేదు యోహాన్ లాస్ట్ వర్క్ నిలబడిన వాడు ద లాస్ట్ మ్యాన్ స్టాండ్స్ అంటాం కదా ఇంగ్లీష్ లో చివరి వర్క్ నిలబడ్డవాడు యోహాన్ ఒక్కడే మనం కూడా అట్లనే ఉండాలా చివరి వర్క్ యూ మస్ట్ స్టాండ్ ఎటువంటి డిఫికల్టీస్ వచ్చినా ఎటువంటి సఫరింగ్ వచ్చినా నేను ఈ రోజు కూడా ఒకటే చపాతి తింటున్నా ఐ రిపీటెడ్లీ నేను చిన్నప్పటి రెండు చపాతీలు తింటుంది ఇప్పుడు ఒకటే చపాతి తింటున్నా బట్ ఏం చేంజ్ లేదు నా బాడీలో వైటమిన్స్ మినరల్స్ ఏమి లోపం లేదు నాకు బికాస్ మనం విశ్వాసంలో మనం ముందుకు సాగుపోవాలా అన్న విషయాన్ని మనం నేర్చుకుంటాం ఇక్కడ శారీరకంగా ఆలోచిస్తే విశ్వాసం సన్నగితా ఉంటుంది కాబట్టి చూడండి ఇవన్నీ మనకు తప్పవు ఈ శ్రమలు అన్ని మనకు తప్పవు కానీ అట్ ది ఎండ్ మీరు దాన్ని ఆనందిస్తా అన్నారు ఈ హేమందు మీరు అన్ని పోగొట్టుకుంటారు కానీ పరమందు సమస్తం డబుల్ ట్రిబుల్ మెజర్ లో పొందుకుంటారు అన్నారు అసలే అది ట్రూత్ ఇది ఫాల్స్ ఇది అబద్దం ఈ లోకంలోనే సమస్తం అబద్ధం అందుకే దీన్ని ఆశించకుండా అన్నాడు వీటిని ఆశిస్తే నువ్వు ఫాల్స్ హుడ్ ని ఆశిస్తున్నావు ఇటర్నల్ ట్రూత్ని విడిచిపెట్టిస్తున్నావు కాబట్టి మనం విడిచిపెట్టద్దు అన్నింటినీ మనం తృణీకరించుకోవాలా ఆ తృణీకరించిన జీవితమే మనకు అవసరమని మనం ప్రవక్తల నుంచి నేర్చుకుంటున్నాం వాళ్ళందరూ శ్రమలు వాళ్ళే కదా తర్వాత అపో అపోస్తులలే కాకుండా ఇస్రాయేల్ యాజకులు కూడా లీడర్స్ అంటాం కదా జూవిష్ లీడర్స్ ఆ జూవిష్ లీడర్స్ కూడా ఆయనని ఎట్లా రికగ్నైజ్ చేసిండ్రు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం ముఖ్యంగా మార్కు సువార్త రెండవ అధ్యాయము ఐదవ అధ్యాయంలో ముఖ్యంగా చూడండి ఏడవ వచనం మార్కు సువార్త రెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఒకటి రిమైండ్ చేస్తాను దాని తర్వాత మనం కొంచెం స్పీడ్ వెళ్ళిపోతాం మార్కు సువార్త రెండవ అధ్యాయము ఏడవ వచనం గురించి మాట్లాడుతున్నాడు ఈతడు ఎందుకు ఇట్లా చెప్తున్నాడు దేవదూషం చేస్తున్నాడు కదా చూడండి దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలవాడు ఎవడు తమ హృదయంలో ఆలోచించుకున్నాడు దేవుడు తప్ప ఎవడు కూడా క్షమించలేడు కానీ జీసస్ క్షమిస్తున్నాడు అక్కడుంది చూడండి రెండో వక్షణంలో చూడండి ఐదో వక్షణంలో పారాలిటిక్ మ్యాన్ తో మాట్లాడుతున్నాడు కుమారుడా నీ పాపములు క్షమింపబడి అన్నాడు చూడండి ఏ శ్రవ్ మాట్లాడుతున్నాడు పక్షవాయువు నీ పాపములు క్షమిపబడ్డాయి దాని తర్వాత నేను ఆ వాక్యం చదివితప్పుడు ఆయన ఎందుకు కుమారుడాన్ని సంబోధించాను ఎవరన్నా చెప్పగలరా ఒక స్త్రీని పట్టుకొని అమ్మ కుమార్తె అన్న కూడా ఒక స్థలంలో ఇక్కడికి వచ్చినప్పటికీ కుమారుడా అంటున్నాడు ఎందుకు అంటుండే చెప్పండి ఎవరిని నువ్వు కుమారుడు అంటావు నీ పిల్లలనే అంటే నువ్వు తండ్రివి కాబట్టి కుమారుడు అంటు లేకుంటే నువ్వు కుమారు నీకు పిల్లలు లేకుంటే నువ్వు తండ్రివి కాలేవు కాబట్టి కుమారుడ అని ఎందుకు సంబోధిస్తుందంటే ఆయన తండ్రి కాబట్టి సంబోధిస్తున్నాడు అర్థమవుతుంది మీకు కాబట్టి ఆయననే తండ్రి అన్న విషయాన్ని అక్కడ ఆ స్పిరిట్ లెవెల్ నుంచి మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయ సత్యం అక్కడి నుంచి బయలుపరచబడుతుంది పక్షవాయగల కుమరుడా అని సంబోధిస్తుందంటే ఆయన తండ్రి లాగా మాట్లాడుతుండ దాని నీ పాపములు క్షమించబడ్డాయి అంటే ఆయన దేవుడు కాబట్టి క్షమిస్తున్నాడు దేవుడు తప్ప ఎవడు క్షమించాడు అనేసి ఎవరు అంటున్నారు నాన్ క్రిస్టియన్స్ అంటున్నారు జూవిష్ లీడర్స్ రక్షణ లేని వారు అంటున్నారు రక్షణ పొందిన వాడు ధృణీకరిస్తున్నాడు వాట నైరణీ రబట్టి చూడండి జూవిష్ లీడర్స్ కూడా రికగ్నైజ్ చేశారు ఆయన దైవత్వాన్ని అది మనం ధ్యానించిన దాని తర్వాత అపోస్త కార్యంలో అంటే ఆదిమ సంఘం పోయినవారు మనం ముగించినవారి ఆదిమ సంఘం అంటే ఫస్ట్ చర్చ్ ఆయనని వర్షిప్ చేసింది అనే దేవుడు కాకుండా వర్షిప్ చేస్తారా బైబుల్లో మనుషులను వర్షిప్ చేసినట్టు మనం చూడము ఎక్కడ మళ్ళీ ఈశ్వరుడిని ఎందుకు వర్షిప్ చేసినాయి దానికి సంబంధించిన వాక్యాలే మీకు ఎన్నో చూపించిన అపోష్టకార్యము ఏడవ అధ్యాయము యాభై తొమ్మిదవ వర్షంలో స్టెఫెన్ మాట్లాడుతూ ఉంటాడు ఏసు గురించి దాని తర్వాత చూడండి ఏసువా అన్న ఆత్మని చేర్చుకుంటాడు అంటే యేశ్వరిని దేవుడిలాగా గ్రహించింది కాబట్టి గుర్తించండి కాబట్టి వాళ్ళందరూ ఆయనకు ప్రార్థించట్లు యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పదమూడవ వర్షంలో చూస్తాం యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము పదమూడవ వర్షంలో ఎవరైనా వర్షిప్ చేసిరు ఎవరైనా ప్రే చేసి చూడండి మీరు నానామంతా దేని అడుగురు తండ్రి కుమారుని అందు మహిమర్చకై ఆయన చేయను అక్కడ పాయింట్ చూడండి బాగా అర్థం చేసుకోండి ఎందుకు కన్ఫ్యూజన్ అవుతారు ఎందుకు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు వాక్యాలంటే ఆయన కావాలనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు అక్కడ ఎందుకు తెలుసా లేఖలో పరిశోధిస్తారు కాబట్టి క్యాజువల్ గా చదిపోయేది కాదు రీసెర్చ్ చేయాల వాక్యాలు ఆసక్తితో ఇంటలెక్చువల్తో కాదు ఆసక్తితో ఆశతో నేర్చుకోవాలన్న తపనతో అక్కడ రీసెర్చ్ చేయాల మీరు నా నామం ఏమడిగినను తండ్రి కుమార్ని అందు మహిమపరచబడినట్లు దానిని చెయ్యను అనడా లేదా ఇప్పుడు చూడండి అదే వాక్యంని పద్నాలుగు ఎక్కడ చూస్తుంది మీరు పదమూడు పద్నాలుగుగా పద్నాలుగులో చూడండి ఇప్పుడు చూడండి నా నామంన ఇప్పుడు చూడండి సెకండ్ పాయింట్ నానామం మీరు నన్ను ఏమడిను నేను చేతున్న అంతకు ముందు ఏముంది జస్ట్ వన్ వర్స్ బిఫోర్ నా నామంన మీరు ఏమడినను తండ్రి కుమార్ని మహింపర్చి ఎవరు చేస్తారు తండ్రి చేస్తున్నాడు థర్టీన్త్ వర్స్ లో తండ్రి చేస్తాడు అంటున్నాడు నామమ్మన కానీ ఫోర్టీన్త్ వర్స్ లో ఏమంటున్నాడు నానామమ్మ నా నేమో నేను చేస్తాను అంటున్నాడు అంటే తండ్రి ఎవరు ఆయన ఎవరు ఎంత క్లియర్గా ఉంది ఇక్కడ కాబట్టి ఒక్కడే తండ్రి ఈశ్వరీ చాలా క్లియర్గా ఉంది అక్కడ కాబట్టి అక్కడ మనకి ఆ ప్రాబ్లమ్స్ లేవు వి బిలీవ్ ఇన్ ఇట్ మనం నమ్ముతాం తన్ని కానీ కరెక్ట్ గా నమ్ముతున్నా ఇప్పుడు కరెక్ట్ గా నమ్మగలుగుతున్నాం తండ్రి కుమారుడు పరశురాత్మ ఒక్కటే అన్న విషయాన్ని ఎంత క్లియర్ గా మరి ఎందుకు వాళ్ళకి చెప్తున్నాడు అంటే వాళ్ళకి ఇది అనుగరించబడలేదు మీకు అనుగరించబడలేదు అని చెప్తాడు మీ కొరకు ఇది అనుగరించబడింది ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్ తో నేర్చుకోవాలన్న తపనతో నేర్చుకోవాలని అనేకలకు చెప్పాలన్న తపనతో చూస్తున్నారు కాబట్టి మీకు ఇవి చూపిస్తున్నాడు వాడు ఇంటెలెక్చువల్ గా వాడి ఓన్ సెల్ఫిష్ ప్రైడ్ కొరకు సెల్ఫిష్ వ్యాలిటీ కొరకు వెతుకుతున్నాడు అవన్నీ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్ టు డిఫెండ్ హిజ్ ఇమేజ్ వాళ్ళ సొంత ఇది మా చర్చికి బయలుపరచబడింది అని చర్చ్ రికగ్నిషన్ కొరకు ఇవి చూస్తున్నారు వాళ్ళకి అనుగరించబడలేదు ఇవి అందుకే వాళ్ళు కన్ఫ్యూజ్డ్ ఇవి వాళ్ళ అడ్రస్ చేయలేరు ఈ వాక్యాన్ని ఇరవై ఒకటి అంటే ఒకటి ఏ వాక్యమైనా కాని ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోకుండా సెకండ్ పాయింట్ పోతేనే కన్ఫ్యూజన్ ఉంటుంది ఏంది ఫస్ట్ పాయింట్ అనేది అర్థం చేసుకోవాలి ఇంత సఫిషియం ప్రూఫ్ మనకు ఆల్రెడీ దేవుడు చూపించండి లాస్ట్ ఫోర్ ఇది ఫోర్త్ వీక్ త్రీ వీక్స్ నుంచి సఫిషియం ప్రూఫ్ ఉంది సఫిషియం ప్రూఫ్ ఉండగా సడన్లీ ఇంకొక కొత్తది ఆ పాయింట్ తో చదవాల వాక్యం ఆల్రెడీ ప్రూఫ్ ఉంది ఏది ప్రూఫ్ ఉంది ఆయననే తండ్రి అని ఆయననే దేవుడు తర్వాత నేను ప్రభు అని డైరెక్ట్ ఆయన చెప్పిండు ఆయన అబంధికుడు కాదు కదా అంత ప్రూఫ్ ఉండక శిష్యులు ఒప్పుకున్నారు జూ లీడర్స్ ఒప్పుకున్నారు ఇంతమంది ఒప్పుకున్నాక ప్రకటనప్పటికీ అది టోటలీ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుందా ఆయన దేవుడు కాకపోతాడా ఆ అండర్స్టాండింగ్ అవసరం అన్నట్టు అంటే ఎందుకు ఇట్లా రాసిండ్రు అనేది అర్థం చేసుకోవాలి దీన్ని ఏమంటాం కాంటెక్స్ట్ అంటాం అంటే ఎటువంటి పరిస్థితిలో ఆ వాక్యం రాయబడింది ఆ పరిస్థితి అర్థం చేసుకున్నప్పుడు నీకెక్కడ కూడా డిఫరెన్స్ అనిపించదు వాక్యంలో ఆయన డివినిటీని నువ్వు ఎప్పుడు ప్రశ్నించవు వాళ్ళు రాషనలిస్ట్ ప్రశ్నిస్తారు ఎస్ ప్రశ్నిస్తారు నాన్ క్రిస్టియన్ డాక్టరెంట్స్ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తారు అవన్నీ జెహో విట్నెస్ వాళ్ళు ఒక టైప్ ఆఫ్ పెంత గ్రూప్ ఉంది పెంత కొత్తలో కూడా రకరకాల గ్రూప్స్ ఉంటాయి ఒక టైప్ ఆఫ్ పెంత కొత్త గ్రూప్ ట్రినిటీని నమ్ముతుంది ఒక టైప్ ఆఫ్ పెంత గ్రూప్ ఓన్లీ జీసస్ ఓన్లీ అని నమ్ముతుంది ఇంకొక టైప్ ఆఫ్ పెంత గ్రూప్ ఓన్లీ ఫాదర్ నమ్ముతుంది పెంత కొలు కూడా మూడు గుంపులు ఉన్నాయి మనకు తెలియవి మనకు తెలియదు ఆవు పెద్దకోసం ఒకటే అనుకుంటాం కాన్షియస్ గా నువ్వు పోయి వాళ్ళని అడిగినప్పుడు వాట్ ఈస్ యర్ డాక్టరీ అంటే వాడు చెప్పినప్పుడు తెలుస్తుంది మనం అడుగుతాను నీ డా మీ చర్చ డాక్టర్ని అడుగుతూ చెప్తారు వాళ్ళు అక్కడ తెలిసిపోతుంది సరే మనం జడ్జి చేయము ఏ యుర్ రాంగ్ అని చెప్పం మనం బట్ వాడు ఎటువంటివాడ తెలుస్తుంది ఎందుకంటే వాటిలో ఎటువంటి ఆత్మ ఉందో విభేచించమని చెప్పింది వాక్యం వచ్చి దగ్గరికి వాడు ప్రభులుంచి వస్తున్నాడా లేక దృష్టి నుంచి వస్తున్నాడా బాధ్యత నీదే అని హెచ్చరిస్తుంది వాక్యం అది నీ నీకు ఉండాలి ఆ స్పిరిట్ డిజర్వ్మెంట్ ఆఫ్ ఆ స్పిరిట్స్ నువ్వు డిజర్వ్ చేయాలా చేయకపోతే నువ్వు వాంట్ మిస్లీడ్ అయిపోతావు కాబట్టి చెప్పరు అదే ఎక్కడది ట్వంటీ వన్ ఎవరైనా దానిలో ఏ దేవాలయమునో నాకు కనబడలేదు అదేనా దేవాలయం లేదంటున్నాడు కరెక్టే అవును మన మొదటి నుంచి నమ్ముతున్నాడు అది అంతేనా అవును యేసువే దేవాలయం కదా మనమే దేవాలయం కదా పర్లేదు అందరు తెలుస్తుంది కదా ఓహో ఇంకా టార్గెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఒకటి నేనేమనంటే నేను ఒకటే అంటే ఈ రోజుకి కూడా నువ్వు చూపించిన వాక్యాలని నేను ఒప్పుకున్నా నాకు అవి కరెక్ట్గా అర్థమైనాయి అవి ఏ కాంటాక్ట్ లో చెప్పినా బట్ నేను చూపించిన వాక్యాలు నువ్వు ఎందుకు ఒప్పుకోవు నేను వేసే ప్రశ్న అదే సభమా కాదా కరెక్టా కాదా ఇప్పుడు నువ్వు చూపించిన వాక్యాలు నేను అన్ని ఒప్పుకుంటున్నా ఎందుకంటే దాంట్లో నాకు లేదు అది ఏ ఏ కాంటాక్స్ట్ లో వాక్యాలవని నాకు తెలుసు అప్పుడైతే ఇక్కడ ఉంది నాకు ఇంకా పేపర్స్ ఆయన ఇచ్చిన పేపర్స్ ఉన్నాయి ఆ పేపర్స్ అన్ని ఆ వ్యాఖ్యలు ఏం చూసిన యోహన్స్ వార్త అవన్నీ ఉన్నాయి అవన్నీ నేను ఒప్పుకుంటున్నాను కూడా చెప్పిన ఓపెన్ గా అవన్నీ ఏం చెప్తుందో కూడా నాకు తెలుసు నేను అర్థం చేసుకున్నాను బట్ నేను చూపిస్తున్నా ఎందుకు నువ్వు ఒప్పుకుంటా లేవు ఇప్పుడు చూపిస్తాను ఈసారి నెక్స్ట్ టైం చెప్పి నీ నీ కొడుకే నేను రాసుకొచ్చిన ఒక వర్క్ నాకు తెలియదు నువ్వు ఈ ఆర్గ్యుమెంట్స్ వస్తావనేసి ఈ ఆర్గ్యుమెంట్ నీకు కరెక్ట్ గా ఆన్సర్ నాకు ఆదివారం దేవుడు చూపించిండు నాకు కూడా మైండ్ లో దేవుడు ఏంది ఆయన వేసిన ప్రశ్న ఇదే కదా నేను ఆదివారం వెతికినా నాకు ప్రభు చూపించండు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ సన్సెట్ అవుతుంది నేను ఇంటి మీకు టెరస్ ప్రార్థన చేసుకుని బయో లోపెన్ చేస్తే నాకు టక్కు దొరికింది అది నేను ఇప్పుడు చూపించేస్తాను చూడు బ్రదర్ మత వార్త యన మాట్లాడే దేవుడు ఖచ్చితంగా ఆయన నీతోని నాతోని మాట్లాడతాడు కానీ ను వింటునవా ను వినేవాడివా నువ్వు వినే మనిషిలాగున్నవా ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు ఎందుకంటే ఆయన దేవుడు మాట్లాడాల్సిందే మాట్లాడే దేవుడు అంటే అర్థం ఏం తెలుసా మాట్లాడే రాయిలు కూడా ఉన్నాయి ఇక్కడ అని అర్థం ఈ లోకంలా బట్ మనము వినే మనిషిలాగున్నామా వినని రాయిలాగున్నామా కఠిన హృదయంలో ఉన్నమా ఆయన మాట్లాడతాడు దేవుడు చూడండి ఆయన ఏమంటుండో మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఎందుకంటే దుష్టుడు వానంతట వాడు రాడనేసి మీకు ఎన్నిసార్లు నేను రుజువుపరిచిన సైతాను వానంతట వాడు ఏమీ ఎందుకంటే వాడు కూడా దేవుని చేతిలో ఒక పనిముట్లాగా వాడబడుతుడు ఆ కొన్ని వాక్యాలే మీకు చూపిస్తాను దేవుని ఆగే లేకుండా వాడు కూడా ఏమి చెయ్యలేడు దేవుని ప్రణాళిక ప్లాన్ లో వాడు కూడా ఒక గణహీనమైన పాత్రలాగా వాడబడుతు మనో ఘనమైన పాత్రలాగా వాడబడుతున్నాం అది మన టెస్టిమోని ఆయన ఘనపరిచే పాత్రలు మనం వెజల్స్ వెజల్స్ ఆఫ్ ఆనర్ వెజల్స్ ఆఫ్ డిజానర్ వాడు వెజల్ ఆఫ్ డిజానర్ వాడు వాడి అనుచరులు కూడా వెజల్స్ ఆఫ్ డిజానర్స్ అంటే ఆయనకి గణహీనమైన పాత్రలు కానీ మనము ఘనమైన పాత్రలాగా వాడబడుతున్నామా లేదా వాడి అనుచరులందరూ గణహీనమైన పాత్రలు ఎప్పుడు తెలుసు తెలుసా ప్రభు అని నాన్న ప్రవచించలేదా అంటారు ఒక రోజు జడ్జిమెంట్ డే నీనామిన రోగులు స్వస్థపరచలేదా నీనామన దయ వెలగట్లేదా నీనామనా అద్భుతములు చేయలేదంటే అక్రమం చేయవలరా అంటాడు అది జడ్జ్మెంట్ నరకానికి బాగుంటే అంటాడు కాబట్టి చూడండి మొత్త ఇరవై రెండవ అధ్యాయంలో ఒక ఒక వ్యక్తి వచ్చిండు ముప్పై ముప్పై ముప్పై నాలుగవ చూడండి ఆయన సర్దుకాయల నోరు మూయించిన పరిశైలు విని కూడి వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే మీకు తెలుసు కదా ప్రీచర్ వాడు టీచర్ బైబుల్ టీచర్ అంటే నీలాగా నా మనం బైబుల్ టీచ్ చేస్తాం కదా కాబట్టి మనలాంటి మనలాగా ఒకడు వచ్చాడు జూవిష్ ఫెలో అంటే యూదులో నుంచి వచ్చినవాడు వాడు వేసిండు ఒక ప్రశ్న ఏమని ప్రశ్నించాడు శోధించుతున్నాడు అంటే సిన్సియారిటీ లేదు జెన్యున్నెస్ లేదు సిన్సియారిటీ లేదు శోధిస్తున్నాడు అంటే టెంప్ట్ చేసి ఎట్లనే నేను బడగొట్టాలా అందరి ముందు నేను డిఫేమ్ చేయాలా తగ్గించాలా బోధ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగను అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను ఇది చాలా జాగ్రత్తగా వినండి ఈ వాక్యం మనకు అర్థం కాలేదు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును అదే అండర్లైన్ చేసుకోవాలా ఇంకొంచెం తర్వాత ముందు పోక ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీ దేవుడైన ప్రభు అంటే ప్రభు ఎవరు దేవుడైన ప్రభు అంటే ప్రభువే దేవుడు నీ దేవుడైన ప్రభువు అంతేనా నీ దేవుడైనా ప్రభునంటే ప్రభువే దేవుడు ఇంత బాగుందా లేదా చాలా క్లియర్గా ఉంది రెండు ఒకటే అని చెప్తున్నాడు అక్కడ దానికి సంబంధించిన నేను మీకు జేమ్స్ రాంగ్ నంబర్స్ ఎన్నిసార్లు చూపించిన దేవుడు ఏంది ప్రభు అంటే ఏంది దేవుడు అంటే సృష్టికర్తని ప్రభు అంటే పరిపాలించేవాడు సృష్టికర్తనే పరిపాలించేవాడు కాబట్టి మనము ఆయనని దేవుడని సంబోధిస్తున్నాం ప్రభు అని ఇప్పుడు ఇంకా తేటగా ప్రభు అంటే యేసుకి సంబంధించింది కదా లాడ్ అంటే జీజస్ కి సంబంధించింది కాబట్టి నీ దేవుడైన ప్రభు అంటే యేసు ప్రభు తన గురించి చెప్పుకుంటుండ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ఏమనుంది సేవించవనుందా ప్రేమించవనుంది కదా ప్రేమిపవాలనుంది కదా మార్కు సువార్త పరిణామం చూడండి అది కనెక్టింగ్ మార్కు సువార్త పన్నెండవ అధ్యాయం మార్కుశ వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వర్షం అందుకు యేసు ప్రధానమైన ఆజ్ఞ ఏది ఓ ఇస్రాల్లారా వినుము మన దేవుడైనా ప్రభువు కాబట్టి దేవుడు ప్రభువే దేవుడు అన్న విషయాన్ని చూపిస్తుంది విడదీయద్దు వాళ్ళు విడదీస్తున్నారు ప్రభు ఏది దేవుడేదని విడదీస్తున్నారు మనం విడదీయద్దని మన ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఇవి ఎవిడెన్సెస్ అన్నట్టు కాంక్రీట్ ఎవిడెన్సెస్ ప్రభు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు ఎందుకో తెలుస్తాను నేను తీర్మానించుకున్నా ఎటువంటి ప్రశ్న అయ్యేది దానికి జవాబు ఇక్కడ దొరుకుతుంది లాజిక్స్ లా దొరకదు ఇంటెలిజెన్స్ లా దొరకదు ఇక్కడ దొరుకుతుంది ఒకటి ఏంటంటే ఓపికతో వెతకాల త్రీ వీక్స్ తర్వాత నాకు దొరికింది ఆదివారం అన్ని ఖచ్చితంగా కతుక్కుంటాయి అదే కదా స్పిరిట్ లీడ్ అంటే దేవుని యొక్క ఆత్మచిత నడిపింపబడ్డ వాడికి డిఫరెన్సెస్ కనిపించవు నువ్వు ఈ కళ్లత్వం చూస్తే కనిపిస్తాయి ఈ కళ్లత్వం చూడు డిఫెన్సెస్ అనిపిచు అక్కడే ఉంది ఓల్ ఆల్ థింగ్ ఆల్ ఓల్డ్ థింగ్స్ హవ్ పాస్డ్ అవే నౌ ఎవరీథింగ్ హస్ బికమ్ న్యూ అంటాడు కదా కొరింథియన్స్ చాప్టర్ లో పాతవి గతిశే సమస్తం కృతవైన నువ్వు ఇంకా ఈ కళ్ళతోనే చూస్తున్నావు ఆత్మతోని చూడాల ఆత్మీయ కళ్ళతో చూస్తే నీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్stra పాయింట్ ఎందుకంటే అచలించలగ ఎదుగడం అంటే వాక్యములో అదే కదా నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకంతోను నీ దేవు DNA ను ప్రేమింప మార్కు సువార్తలో మార్క్ ఏమని మాట్లాడుతున్నావు చూడండి అంటే ఇది ఏసులో నోట్ నుంచి వచ్చింది మత్తాయికి ఎంత వరకు బయలుపరచబడింది ఆయన అంటే మెమరీ ఆయన మెమరీలో మూడే పాయింట్స్ ఉన్నాయి నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకంతో వివేకము మతాయ సువార్తలో మూడే ఉన్నాయి ఇక్కడ నాలుగు ఉన్నాయి అదే నీ కాంటెక్స్ ప్రార్థం చేసుకోవాల అక్కడ మూడు ఉన్నాయి ఇక్కడ నాలుగు ఎదుర్కున్నాయి చూడండి వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు అద్వితీయ అంటే ఏం చెప్పండి ఇంగ్లీష్ చూస్తే అర్థమైపోతుంది ట్వెల్వ్ ట్వంటీ నైన్ అద్వితీయ అంటే ఒక్కడే అని అర్థం మన దేవుడు ఒక్కడే కాబట్టి ఇక్కడ ఏమంటుండీ ఇప్పుడు మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు అంటే ప్రభు ఒక్కడే దేవుడైన ప్రభు ఒకడే ఇంత తేటగా ఉంది తర్వాత నీ నీవు నీ పూర్ణ తోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకంతోను నీ పూర్ణ బలముతోను బలము అనేది దేనికి సంబంధించి చెప్పండి ఆత్మ ఉంది ఆల్రెడీ వివేకం ఉంది ఆల్రెడీ మనసు ఉంది ఆల్రెడీ హృదయం ఉంది బలం ఒకటే అవసరం బలముతోను అంటే ఏంది బలం నీ సొంత బలం మీద ఆరపడుతున్నాను అనేది పాయింట్ ఆడే జ్ఞాపకం చేస్తుంది నీ సొంత శక్తి మీద ఆధారపడుతున్నావు నీ పూర్ణ బలముతో ఆయనని ఏం చేయాలో చూడండి నీ దేవుడైన సెకండ్ టైం జ్ఞాపకం చేస్తుండే బ్రదర్ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలన్నది ప్రధానమైన ఆజ్ఞ ఫస్ట్ అదే నీ దేవుడైన ప్రభువును ప్రేమిపాలి టూ టైమ్స్ అంటే మనకి త్రీ టైమ్స్ రిపీట్ చేసిండు మా మార్తలు ఒకసారి చూసినాము ఇక్కడ టూ టైమ్స్ చూస్తున్నాం అందుకే గ్రాడ్యుయేషన్ ఒక ఒక గాస్పుల్ నుంచి ఇంకొక గాస్పుల్కి వెళ్తే నేను ఇంకొక స్థితికి ఇంకొక దశకి దేవుడు ఎదిగింపజేస్తాడు ఆత్మీయ జీవితంలో అర్థమవుతుందా మీకునే దీన్ని ఎట్లా ఎండ్ చేయాలా ఈ వాక్యాన్ని మనం ఎండ్ చేసుకోవాలా ప్రేమింపవలను అంటే అర్థమైంది నీ పూర్ణ మనసుతోను ఇది నీకు అర్థం కాలేదు రోజు వాక్యం నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకంతోను నీ పూర్ణ హృదయంతోను పూర్ణ బలంతో ఎందు చెప్పండి నాలుగునే అక్కడ అక్కడ మూడు ఉన్నాయి ఇక్కడ నాలుగే కాబట్టి నాలుగు విధాలుగా జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఇవన్నీ అల్టిమేట్లీ ఎట్లా ఎండ్ అవుతాయి అది ఇప్పుడు మనం కంక్లూడ్ చేస్తాం ఆయనని సేవించాలా ఆయనని ప్రేమించాలా అందుకు పేతురు అంటే పేతురు అడుగుతాడు పేతురును నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఎవరు పేతురు చెప్పండి పేతురు ఏమన్నాడు ఎన్నిసార్లు అన్నాడు మూడు సార్లు అన్నాడు అంటే నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా అంటే పూర్ణ హృదయంతో నీ దేవుని ఏ హో అని ప్రేమిస్తున్నావా లేదని ఎట్లా టెస్ట్ చేస్తుండంటే త్రీ టైమ్స్ టెస్ట్ చేసినాక ఫోర్త్ టైం ఏమన్నా జ్ఞాపం చేస్తుంది తెలుసా థర్డ్ టైం ప్రశ్న చేసినప్పుడు ఇరిటేట్ అవుతున్నాడు పేతురు వ్యసన పడుతూ నీకు తెలియదా ఆయన సమస్తం తెలుసు కదా నీకు తెలియదా త్రీ టైమ్స్ ఎందుకు ప్రశ్నిస్తు అప్పుడు ఫోర్త్ టైం జ్ఞాపకం చేస్తుంది ఏం తెలుసా నిజమైన ప్రేమ నువ్వు నిజంగా నేను ప్రేమిస్తున్నా ఏం చేయాలి తెలుసా నా గొర్రలం గాయన్నాడు నా గొర్రెలంగా అన్నాడు ఎందుకు క్రిస్టియన్స్ దేవుణ్ణి ప్రేమించారో నేను ఎన్నిసార్లు నీకు రుజువుపరిచిన క్రిస్టియన్స్ ఎందుకు ప్రేమించారంటే వారు గొర్రెలం ఎందుకంటే వారే గొర్రెలు కాబట్టి వాడు వచ్చి కూర్చొని వినే వాడు ఇంకొక గొర్రెన్ గాయడు పాస్టర్స్ ఆ గొర్రెలం గొర్రెల మీద పడి ఫీడ్ అవుతున్నాడు అదే మనము సిక్స్త్ ట్రంప్ సంబంధించింది అంతా అదే అందుకు నాకు చాలా డిఫికల్టీస్ ఉన్నాయి లాస్ట్ నైట్ అయితే చాలా ట్రబుల్ ఉండేనా సరే నేను మీకు అవి ఇంకా ఓపెన్ గా నేను అవన్నీ అవసరం లేదు మీకు అది ఆ ఆ స్టేట్ కి మనం మనల్ని కోలియకుండా అడగిస్తూ ఉంటాడు సరే వాడు వాడు పని వాడు చేసుకుంటుంటాడు నేను నా పని చేస్తలేను నేను నా పని చేస్తలేదు నేను ఆయన పని చేస్తున్నాను కాబట్టి ఆయననే ఫర్దర్ అడ్వాన్స్ చేసుకుంటా పోతాడు దాన్ని ఎందుకంటే అది అయినది ఆయన మేమపరచాలి కాబట్టి మనం నాకు ఆ క్రెడిట్ అవసరమే లేదు ఏ రూపకంగా కూడా కాబట్టి సరే మనం ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసినాం మీకు తెలుసు కదా Finally, after a long year YouTube channel opened and you said you subscribe, like that now I figured out how to stand you how to do this doctrine and how to do this theory and how to try that This whole practices shows the impetus as a good one We bottle of religion Gloria, that came forward So here I was going to find how è themaya My sexual respect and so I was公问 అది వెళ్ళిపోవాలంటే మనం ఒక స్టెప్ ముందుకు తీసుకోవాలి దాన్ని రికార్డ్ చేయాలి క్యాప్చర్ చేయాలా వాటిని క్యాప్చర్ చేసి వాటిని అప్లోడ్ చేయాలా మనుషులకి స్ప్రెడ్ చేయాలా అనేకులు వినాలా అందులో నుంచి మనుషులు మారాలా అది మన ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరు డిసైపుల్ గా తయారు కావాలి ఈ వాక్యాలు విని మనం చూడడానికి చిన్నగా ఉన్నాము ఇక్కడ కానీ ఇది ఇట్స్ క్యాటర్డ్ ఎక్కడెక్కడికే వెళ్ళిపోయింది ఇంటర్నేషనల్ వెళ్ళిపోయినాయి ఈ మెసేజెస్ వింటున్నారు మనుషులు అందరూ టూ స్టేట్స్లలో వింటున్నారు బయట కూడా వింటున్నారు కాబట్టి మనం దాని గురించి ఏం ఇది ఎంత మందికి పోవాలనో ఆయనకు తెలుసు కదా ఎక్కడెక్కడున్నాయో ఆ విత్తనాలు అవన్నీ మొలకెత్తాల్సిందే ప్రపంచం అంతటా ఈ వాక్యం చెవుల పడాలా వాడు మొలకెత్తాలా నుంచి మినిస్ట్రీ ముందుకు వెళ్ళిపోవాలా మనకు పేరు అవసరం లేదు రిజిస్ట్రేషన్ అసలే అవసరం లేదు కాబట్టి నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకంతోను నీ దేవుడైన ప్రభువును నీ దేవుడు అయిన ప్రభువును దేవుడు వేరే కాదు ప్రభువు వేరే కాదు అది నువ్వు చూపించాలా నీ దేవుడైన ప్రభువును నువ్వు ప్రేమిపవాలను యేసుని ప్రేమించడం అంటే ఏది సింపుల్ టెస్ట్ ఆయన గొర్రలని కాయడం అర్థమవుతుందా నేను ప్రేమిస్తున్నాను ప్రవ్వా అని చెప్పి నువ్వు ఏ రోజు కూడా దేవుని సేవ చేయకపోతే నువ్వు అబద్ధికునివి నువ్వు సేవిస్తలేవు నువ్వు దేవుని నిజంగా ప్రేమిస్తలేవు అండ్ నిజంగా ప్రేమించేవాడు ఉత్తా ఇంట్లోకి వర్షిప్ చేసుకుని పోయేవాడు కాదు వాడు మినిస్ట్రీ వెళ్ళిపోతాడు అది టెన్ ఇయర్స్ కానీ ట్వంటీ ఇయర్ గానీ ట్వంటీ ఇయర్స్ అయింది నా లైఫ్ లో ఇంకొక ట్వంటీ ఇయర్స్ ఉంటుందో ఇంకో థర్టీ ఇయర్స్ ఉంటుందో నాకు తెలియదు ఎన్నేళ్లున్నా గానీ నేను కంటిన్యూస్గా ఆయనను ప్రేమిస్తూ ఉంటాను ఆయన ప్రేమించడం అంటే ఆయన గొర్రలను సేవించడం గొర్రలను కాయడం కాబట్టి గొర్రెలను కాయడమే ఈశ్వరం ప్రేమించడం అన్న సత్యం నాకు బయల్పరచబడింది మళ్ళీ నేను ఎట్లా ప్రేమించను కు ప్రేయర్ చేస్తే అయిపోతుందా వర్షం చేస్తే ఐ లవ్ యూ లార్డ్ ఐ థ్యాంక్ యూ లార్డ్ ఐ ప్రేజ్ యూ లార్డ్ ఐ గ్లోరిఫైయర్ నేమ్ అంటే ప్రేమించడమా కాదు ఆయన ప్రజలని ఆదరించడం కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకోవడం అవసర దశలో ఉన్నవాన్ని ఆదరించడం చరసలలో వాడిని పోయి పరామర్శించడం హాస్పిటల్స్ లో వాడికి పోయి ప్రేయర్ చేయడం తిండి లేని వాడికి తిండి పెట్టడం బట్టలేని వాడికి బట్టలు ఇవ్వడం ఇది కదా ప్రేమించడం అది ఎక్కడ చేస్తున్నాం మనం ఏ క్రిస్టియన్స్ చేస్తున్నారు ఏ చర్చిలలో చేస్తున్నారు పాస్టర్సే చెయ్యరు మళ్ళీ కాంగ్రజ్యులేషన్సే చెయ్యరు మళ్ళీ వాడు ఎక్కడ ప్రేమిస్తుండడు దేవుని అక్కడ పోయింది ప్రేమ ఇది ప్రేమ సిద్ధాంతం క్రిస్టియన్ లైఫ్ అంతా ప్రేమకు సంబంధించింది నీకు ఎక్కడ ప్రేమ మనకి బయలుపరచబడ్డప్పుడు మనం ఇంకెంతగా ప్రేమించాల ప్రభుని ఇది సాక్రిఫిషియల్ ప్రేమ కదా ప్రేమించడం అంటే నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకోవడం ఇప్పుడు ఎక్కడనో పోవాలా నువ్వు ఎంతో దూరం పోవాలా హాస్పిటల్స్ ఉంటాయి ఎక్కడెక్కడో ఊర్లలో తిరుగుతూ ఉంటాం మనం ఎందుకు పోతాము మినిస్టర్స్ ఎందుకు పోతారు ఊర్లకి వాడు ఏమో ఇస్తారని కానుకలు వస్తాయని మనం కానుకలు తీసుకోం కదా మనం కష్టపడి సంపాదించుకొని సేవ తీసుకుంటాం ప్రేమించడం అంటే అది కాదా సెల్ఫ్లెస్ సాక్రిఫిషియల్ మనం ఆ రీతిగా సేవకులుడాలా ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు పౌలు కూడా అటెండ్ చేసిండు కదా పౌలు ఎవరి దగ్గరికి పైసలు తీసుకుంటారు మీరు చెప్పండి నేను మీకు చూపిస్తాను వాక్యం పౌల్ అంటాడు ఐ హావ్ నాట్ నేను ఎవ్వరికీ భారంగా ఉండలేదంటాడు ఐ వాజ్ నాట్ ఎ బర్డెన్ టు ఎనీబడి అది పర్ఫెక్ట్ సేవ అంటే నేను ఎవరికి భారంగా లేనంటాడు ఎందుకంటాడు సార్ ఆయన సేవ ఆయననే స్పాన్సర్ చేసుకున్నాడు అంతకంటే పర్ఫెక్ట్ లవ్ నీకెక్కడ కనిపిస్తుంది ఏ సో చూపించిన సెలవు మీద సెల్ఫ్లెస్ అంటే అదే ప్రేమ మరణం అగునంతగా మనం కూడా అంతే మనం మరణం వరకు అట్లనే ప్రేమించాల ప్రభుని అంటే అర్థం ఏంటంటే సెల్ఫ్లెస్ గా వెళ్ళిపోవాలి మనం నేను ఎక్కడ నడిపిస్తా ఆ ట్రెడిషనల్ మోడ్ మోడల్ని వద్దు అది డిసెప్షన్ ఓల్డ్ టెస్టిమెంట్ మోడల్ని రివైవ్ చేసుకునే రోజు దాన్ని రివైవింగ్ ఏమంటారు అంటే ఏషావు గోపురాన్ని తిరిగి కట్టుకోవడం అంటాం అది ఒక ప్రాఫెస్ నేను మీకు చూపించాను చాలా కాలం మీద ఆయన గోపురం కట్టుకుంటే అక్కడ పైన హైయెస్ట్ ప్లేస్ లో ఉపాధి చూస్తాం ఉపదయా ఒకటే చాప్టర్ ఏషావు ఏడోమైట్స్ అంతా మౌంటైస్ ప్లేసెస్ అలా జీవించటం హైయెస్ట్ ప్లేసెస్ అలా జీవించటం దాన్ని ఏషావు మన్యం అంటాం లేక ఏషావు గోపురం అంటాం ఏషావు గోపురాన్ని నేను పడగొట్టినా జీసస్ ఉపద్యాలు ఏషావు అంటాడు నేను తిరిగి కట్టుకుంటా నువ్వు ఎన్నిసార్లు కట్టుకుని పడేస్తా కట్టినా పడేస్తా ఈ రోజు జరుగుతుంది అదే ఎంతమంది కట్టుకోండి హయ్యెస్ట్ ప్లేసెస్ అవన్నీ పడిపోవాల్సిందే కాబట్టి మనం అవి కట్టం మనకు అది కాబట్టి మనం ఏం కట్టుకుంటున్నాం మన జీవితాలు కట్టుకోవాలా ఆయన మీద ఫుల్ ఇష్మే అని వాడు ఎక్కడ కట్టుకున్నాడు ఇస్క మీద కట్టుకున్నాడు నువ్వు ఎక్కడ కట్టుకుంటున్నావు బండ మీద కట్టుకోవాలా ఆ బండనే క్రీస్తు ఏస్టో మీద మనం కట్టుకోవాలి మన జీవితాలు ఎన్ని చర్చిలు కట్టినా అన్ని కూలిపోతాయి నేను మీకు ఎన్నిసార్లు చూపించిన ఇది జరుగుతుంది గతంలో ఎన్నో చర్చెస్ మన టైంలో దే విల్ బి క్లోజ్ డౌన్ దే విల్ బి సోల్డ్ ఆఫ్ అవి అమ్మి బార్స్ లాగా ఆడిటోరియంస్ లాగా మ్యారేజ్ హాల్స్ లాగా కన్వర్ట్ అయిపోతాయి ఎందుకంటే వీడు కట్టలేడి పైసలు అది జరుగుతుంది ఎగ్జాక్ట్లీ త్వరలో మనం చూస్తాం ఇవన్నీ మన లోనే ఇవన్నీ నెరవేరుతాయి కాబట్టి మనము ఆ మోడల్ పోవద్దు ఓల్డెస్ట్ మెన్ మోడల్ అయింది సొలమన్ కట్టించండి మందిరం దాని తర్వాత జెరూబాబేలు కట్టించండు దాని తర్వాత ఎవరు కట్టించండు హేరో కట్టించండు హెరోద్ మరమత చేయించి బ్యూ హేరో దాన్ని ఎక్స్టెండ్ చేసినట్టు చూస్తాం మనం హేరో దాన్ని పర్ఫెక్ట్ గా ఎక్స్టెండ్ చేసిండు హేరో ఎవరు ఎడోమైట్స్ ఎడోము వంశం వచ్చిన వాడు వాడికి యాక్చువల్గా దేవుడు అంటేనే అసహ్యము వాడు దేవుని మందిరాన్ని ఎక్స్పాండ్ చేసి డెకరేట్ చేసిండు ఎందుకంటే ఇజ్రాలేస్ ని అట్రాక్ట్ చేసుకోండి అనుకో ఒక ఎడోమైట్ ఇజ్రోలే రూల్ చేసిండు వాడు ఫుల్ఫిల్ చేసుకుండా వాడి డిజైర్ ఏషావు సంతతి వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకున్నారు వాడి డిజైర్ కానీ పిచ్చర్లు అర్థం కాక వాడిని రాజదాగా స్వీకరించి వాడు కట్టిన మందిరాలు వైపు ఏం చేసిరు నీకు తెలుసు తర్వాత అవన్నీ కూలిపోయినాయి యేసు ప్రభు ప్రవచించాడు ఈ మందిరం మీరు చూసి మచ్చి కుట్టారు హేరో గట్న మందిరాన్ని అది ఒక్కటి కూడా రాయి మీద రాయి అన్నాడు అది నెరవేరింది ఎందుకు నెరవేరింది అందులో మీరు పూజించొద్దు అందులో మీరు బలి అర్పించొద్దు ఎందుకంటే నేనే మందిరం నన్ను పూజించాలా నన్ను నా మీ జీవితాలు సమర్పించుకోవాలా మీ జీవన ఫలాన్ని సమర్పించుకోవాలా బలి నీ హృదయాన్ని ఆయన సమర్పించుకోవాలా నీ హృదయం ఆయన నిరసించాలా అవన్నీ క్లారిఫికేషన్స్ కొరకు ప్రభు మనకి వాటన్నింటినీ చూపించండి కాబట్టి మనం వాటిని అర్థం చేసుకున్నాం కాబట్టి ఆయన ఏ రీతిగా ప్రేమించాలా కాంప్రమైజ్ కావద్దు నువ్వు ఉద్యోగం చేసుకో కుటుంబాన్ని పోషించుకో అన్ని చేసుకో కాంప్రమైజ్ కావద్దు సేవలో ఎందుకంటే నేను మాలా సార్ మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రకటన గ్రంథంలో ఉంది ఎండి టైమ్స్ లో అందరూ పర్లోకానికి పోతారు రక్షణ పొందిన వాళ్ళందరూ పర్లోకానికి పోతారు కానీ అక్కడ కూడా సర్ప్రైజెస్ ఉంటాయి అది మన కడ చూపించు గొప్ప ఆ వెలుగునందు గొప్ప జనులు సంచరించు జులు ఆ మందిరంలోనికి పోతారు ప్రభు చెంతకు పోతారు అది చాలా మందికి బయలుపరచబడలేదు మనకు బయలుపరచబడింది మనం సీక్రెట్ గా పెట్టుకుంటలేము మన మనం దాన్ని రిలీజ్ చేస్తున్నాం ఎందుకంటే నీ ద్వారా బయలుపరచిండు దేవుడు నీకు బయలుపరచిండు నువ్వు దాన్ని రిలీజ్ చేయాలి మనుషులే ప్రపంచంలోని క్రైస్తవులు అందరూ టెంపుల్ వెలుగులో నివసిస్తున్నారు అంటే ప్రభు చెంతకు ఒకటి బోలేని స్థితిలో ఉన్నాడు ఎవరిలో కూడా ఏం లాభం నువ్వు రక్షణ పొంది భూరాజులు అందులోనికి వారి మహిమను తీసుకొని వస్తారని ఉంది వాక్యం అంటే భూరాజులు అంటే ఎవరు నేను చాలా స్క్రాచ్ చేసుకున్నా భూరాజులు అంటే ఎవరు ప్రధమైంది సడన్లీ ఇది ఆదివారం అర్థమైంది నాకు మార్నింగ్ భూరాజులు అంటే ఎవరంటే భూమి అంటే గొప్ప జన సాదృశ్యం రాజులు అంటే వారిని పరిపాలించే వాళ్ళని లక్షలు నడిపించిన వాళ్ళు మంది భూరాజులు అంటే లక్ష మంది తప్ప ఎవడు కూడా జీజస్ క్రైస్ దగ్గరికి పోలేరు లెక్క చెప్తారు ప్రవ్వా ఇదిగో నేను వీళ్ళందరినీ ఒక జనాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నాను ప్రవ్వా అని ఆయన దగ్గర పోయి లెక్క చెప్తారు అది ప్రాఫెసింగ్ ఫుల్ఫిలింగ్ కాబట్టి మనము ఆయనని ప్రేమిస్తున్నామని చెప్పుకొని నువ్వు నీ ఓన్ వర్షిప్ చేసుకుంటూ భాషలలో ప్రార్థన చేసుకుంటూ గొప్పగా ఆరాధించుకుంటా బైబుల్ ధ్యానాన్ని ఇంటెక్చువల్ గా డెవలప్ చేసుకుంటే కాదు ప్రేమించడం ఆయన ప్రేమించడం అంటే నిస్వార్థంగా సెల్ఫ్లెస్ గా ఆ బ్రదర్ చెప్పినట్లు నిస్వార్థంగా బోయ్ మనం సేవ చేయాలి అందుకే పావులు ఈ విషయాన్ని జ్ఞాపనం చేస్తారు ఎక్కడ మీరు చెప్పండి సేవ చేసేవాడు ఎట్లా సేవ చేయాలి తెలుసా వినయంతోను మీరు చెప్పండి భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయాల వినయము భయము భక్తి ప్రీతి సేవ చేసేవాడు అట్లా సేవ చేయాలి వాడు ఫుల్ టైం పార్ట్ టైం ఇవన్నీ మనుషులు కల్పించుకున్నారు దిర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫుల్ టైం పార్ట్ టైం నేను ఎన్నిసార్లు మీకు చూపించిన వాక్యం కూడా బైబుల్లో ఎక్కడ ఫుల్ టైం అనేది పార్ట్ టైం అనేది లేదు ఫుల్ టైం అని ఎక్కువ మెచ్చుకుంటాడు పార్ట్ టైం అన్ని తక్కువ మెచ్చుకుంటాడేది లేదు నీ పూర్ణ హృదయంతో ఆయన సేవించడం ఆయన ప్రేమించడం ను ఎట్లున్నా కానీ హోల్ హార్టెడ్ గా హో ఉందంటే హోల్ హార్టెడ్గా ఆయన సేవించడం అనేది నీ సేవ జీవితం అట్లా ఉండాలా అని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత వినయంతో అంటే తగ్గింపు జీవితం మనకు అవసరం స్పిరిట్ కంట్రైక్ట్ హార్ట్ కదా అటువంటి నలిగిన వెరిగి నలిగిన హృదయంతో కంట్రైక్ట్ స్పిరిట్ ఆయనకి ఎప్పుడు ఎరుశులేం చేసినప్పుడు ఏడ్చిండు కదా ఎందుకు ఏడుస్తాడు ఎరుసలేం చూసినప్పుడు ఏడ్చిండి ప్రతిసారి దాని తర్వాత ఏడ్చిన కంటాడు ఎరుసలేమా ఎరుసలేమా ఎన్నిసార్లు నేను రక్షించాలంటాడు అన్నాడు కదా ఎన్నిసార్లు నేను నేను రక్షించినా అసలు ఎప్పుడు రక్షించండి చెప్పండి ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో రక్షించండి దాన్ని శత్రువుల నుంచి ఎరుసలేమా ఎరుసలేమా ఎన్నిసార్లు నేను మిమ్మల్ని రక్షించినా అయినను మీరు కోడి పిల్లలు నా రెక్కల క్రింద వచ్చినట్లు మీరు రాలేకపోయేది అంటే నేను మిమ్మల్ని రక్షించలేకపోయాను ఎందుకంటే మీ ఆల్వేస్ డిజోబేట్ మీ నా రెక్కల క్రిందికి మీరు రాలేదు అని చెప్తున్నాడు ఆ వాక్యం యాక్చువల్గా మనకు సంబంధించింది ఈరోజు ఆయన రెక్కల క్రిందికి వస్తలేము క్రిస్టియన్స్ కాబట్టి గదది అనుకొని పోతది అదే ట్రంపేట్ జడ్జిమెంట్స్ అంత మనం బూరల తీర్పుకు సంబంధించిన విషయాలు ఏంది అనిపిస్తామంటే కోడి రెక్కల క్రింద గొప్ప లేదు కోడి కాబట్టి ఆయన కోడి నెక్కల క్రిందికి వాళ్ళు రాలేదు కాబట్టి ఆయన వాళ్ళని కాపాడలేకపోతున్నాడు వాళ్ళందరూ శ్రమల మరణిస్తారు అన్న విషయాన్ని ప్రభు మనం చూపించండి మనం సేవా జీవితం ఏంటంటే ఆ కోడి బుద్ధి చెప్పడం లేక ఆ గొప్ప బుద్ధి చెప్పడమే భూరాజుల యొక్క పని అందులో కొంతమంది నన్ను ప్రభుత్వత నడిపించుకోవాలా ఆయన సన్నిధిలోకి వాళ్ళని తీసుకొని రావాలా అదే మన సేవ జీవితం నేను అందుకే మొన్న ఒకసారి బ్రదర్ కూడా జ్ఞాపకం చేసిన నువ్వు ఎంత వాక్యం చెప్పు మనుషులని డిసైపుల్స్గా చేయకపోతే నీ సేవా జీవితం నిష్పార్థం నిష్ఫలం అయిపోతుంది నువ్వు ఎంత గంభీరంగా వాక్యాలు చెప్పు ఎన్న మర్మాలు చూపించు ఎన్న ప్రొఫెసర్స్ అటర్ చెయ్యి బట్ నువ్వు మనుషులని డిసైబుల్స్గా మార్చకపోతే ఇటీవ పరిస్థితుల్లో నువ్వు భూ రాజీవి మనం రాజులమే పేతు రాష్ట్ర కింగ్స్ అండ్ ప్రీన్స్ అన్నాడు కదా మనం రాజులమే నువ్వు ఎట్లా రాజు అయినా చెప్పు ఓవరాల్ చెప్పండి వాడు రాజు అంటే వాడు పని ఏంది రాజు పరిపాలించాలా నువ్వు ఎక్కడ పరిపాలిస్తున్నావు ఇంట్లో కూర్చొని అన్ని వర్షం చేసుకుంటున్నావు టైం పాస్ చేస్తున్నావు టీవీ చూస్తున్నావు న్యూస్ పేపర్ చదువుతున్నావు పొద్దున్నేసి ఉద్యోగం పోతున్నావు డబ్బులు సంపాదించుకుంటున్నావు కుటుంబాన్ని పోషించుకుంటున్నావు సండే టూ అవర్స్ చర్చకు పోతున్నావు ఎక్కడ పరిపాలించినావు నువ్వు భూరాజు ఆ సత్యం అర్థమైన వాడు ఖచ్చితంగా ప్రయాసపడతాడు ఈ వాక్యం విన్నవాడు ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా మన అంటే ఈ ఉత్తం ఆన్లైన్ వాక్యాలు విని ఇదర్ డెడికేట్ చేసుకున్నారు సేవకులు ఈ ఆన్లైన్ వాక్యాలు విని ఇక్కడికి రారు కూడా మళ్ళ ఆన్లైన్ వాక్యలు విని సార్ నేను ఇప్పుడు ఫుల్ టైం సేవ చేసుకుంటున్నాడు ఒక ఆయన అరే నీకేం పట్టిందంటే లేదు నాకు ఇప్పుడు అర్థమైపోయింది ఇక నువ్వేం చెప్పనవసరేదంటున్నాడు ఒక చర్చి ఒక పాస్త ఆశం చూసి ఆయనకి ఇక నువ్వు ఈ చర్చ నడిపించుకొని ఇచ్చేసిండట నీకు అర్థమవుతుందా ఎట్లా దేవుడు నిన్ను ఆత్మీయ జీవితంలో ఎదిగింపజేస్తాడు అది నీ తీర్మానానికి సంబంధించింది అందుకే వినయంతోని భయంతో భక్తితోని ప్రీతికరమైన సేవ ప్రీతి ఆహారం అంటే ఏంటంటే దేవునికి ప్రీతికరంగా ఉండాలంటే ఎంతో ఇష్టంగా ఉండాల మన సేవ మరి మనం చేయకుండా మనము సెక్యులర్గా చేస్తే లావా పాజిటివ్ సైకాలజీ పాటిస్తున్నాం దేవుడిని సమృద్ధిగా ఆచరించినగాక ప్రాస్పరిటీకి సంబంధించిన బోధలు ప్రకటిస్తున్నాం ఆదరణకరంగా దేవుడిని సమృద్ధిగా ఆచరించిన గాక నీకే కష్టం కాదు అని మభ్య పెడుతున్నారు మనం ఉంటుంది దుర్దినములు టూ థౌసండ్ గోయింగ్ టు బి వండర్ఫుల్ ఇయర్ అని ప్రవర్తనాలు వస్తున్నాయి ఎక్కడ చూసినా కానీ ప్రపంచం అంతటా దిస్ సిరీస్ యువర్ ఇయర్ అని ఇంకో స్టార్ట్ చేస్తుండ్రు ఈ సంవత్సరం నీది దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశ్రించబోతుండే ఈ సంవత్సరం ఆగిపోయిన ప్రమోషన్స్ నీకు లేని కార్ వస్తది లేని ఇల్లు నీకు వస్తుంది అంతా ప్రాస్పరిటీకి సంబంధించిన బోధలు చెప్తున్నాడు ప్రాఫసీస్ అది ప్రాఫెసీ కాదని మనకు వినిసాలు చూపించింది అది మోసం ఖచ్చితంగా మోసం మనం మోసపోవడానికి వీలేదు ఎందుకంటే సైతాను వాడు చాలా తెలియగలడు మోసగించడంలో నువ్వు మోసపోవద్దు నీకు తెలిసిదంతా సత్యం తెలిసినాక నువ్వు పడిపోతే నిన్ను తిరిగి వెలిగించడం దుర్లభమా అసాధ్యం ఒకసారి పడిపోయిన వాడిని తిరిగి వెలిగించడము అసాధ్యం అంటే ఇంపాసిబుల్ ఒకసారి పడిపోయినా అనుకో సేవలో ఇంపాసిబుల్ వాటిని రాలేడు బయట నేను మీకు చూపించినా కూడా బాబ్స నుంచి గురించి అంత గ్రేట్ ప్రాఫిట్ అటువంటి ప్రాఫిట్ ఒక లీడ్ అంటాడు జీజస్ క్రైస్ట్ ఆయన గురించి ఈ డౌటెడ్ హిమ్ ఫైనల్ గా చెరసలలో వేసినప్పుడు తన శిష్యం పంపించేమంటున్నాడు అంతకుముందు ఆయనకు బాప్సమిచ్చిండు ఆకాశము తెరబరట చూసి ఎవరిద బాప్సమిస్తాడు పౌరం వల్లే పరుశాత్మ దిగి చూసిండు స్వరం విన్నాడు ఈయన ప్రియకుమారుడు ఈయన మాటలు గైకులుడి అన్న స్వరం విన్నాడు తండ్రి స్వరం అంత పర్ఫెక్ట్ రెవల్యూషన్ అయినాక బాప్తిచ్చిహాను చెరసలలో వేసినప్పుడు డౌట్ పడి ఏమన్నాడు తిశులం పంపించి రాబో మెసేవు నువ్వేనా లేక మేము ఇంకొకరి కోరికి ఎదురు రాలా నువ్వు ఎట్లా మర్చిపోతావు నీకంతగా బయలుపరచబడింది అట్ ఎట్లా పడిపోతావు ఎప్పుడైతే ఆ డౌట్ పడిందో నెక్స్ట్ డే ఆయన తలకై నరికేశాడు నీ తెలుసా డౌట్ పడద్దు మనం స్త్రీలు కనిన వార్యలో ఇంత గొప్పవాడు ఒక లీడర్ అని ఆ యోహాను గురించి మాట్లాడుతున్నాడు యోహాను కంటే గొప్పవాళ్ళు మీలో ఉన్నారు ఎవడు వినయంతోను భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేసిన వాడే గొప్పవాడవుతాడు పరలోకంలో మనం అట్లా అందుకే భూరాజులు ఆ మందిరంలోనికి తమ మహిమను తీసుకుని వస్తారు అంటే దేవునికి అర్పించాల్సిన మహిమ ఏందంటే రక్షిపబడ్డ వాళ్ళని నువ్వు ఎంతమందిని రక్షించుకుంటావు వాక్యం చెప్పి రెండు బాధ్యతలు ఒకడు నాన్ క్రిస్టియన్ క్రిస్యన్ లాస్ట్ ఇద్దరినీ తీసుకున్న వాళ్ళు కదా నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ అది మనకి డబుల్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఉన్న వాళ్ళకి నాన్ క్రిస్టియన్స్ ఉన్నప్పుడు ఎట్లా వాక్యం చెప్తావు క్రిస్టియన్స్ లో ఎట్ల వాక్యం చెప్తావు సేమ్ వ్యూ కదా అందరు నశించిపోయిన వారు నశించిన ఇస్రాయల్ గొర్రెల నేను మిమ్మల్ని పంపిస్తాడు అనడలేదా ఇస్రాయల్ లో కూడా నశించుకునే వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు జ్ఞాపకం ఇస్రాయల్ అంటే క్రిస్టియన్సే బేసిక్ బైబుల్ వాక్యం ప్రకారంగా ఇస్రాయల్ అంటే క్రిస్టియన్సే క్రిస్టియన్స్ లో కూడా నశించిన కాబట్టి వాళ్ళ కొరకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా స్పెషల్ సేవ అది అందుకు ఆ పరలోకానికి పన్నెండు గుమ్మంలు ఉన్నాయి డోర్స్ ప్రతి గుమ్మం దగ్గర ఇద్దరిద్దరు దూతలు అగ్ని కడ్గాలు పట్టుకున్నారు దోర్డ్ ఆఫ్ ఫైర్ అంట ఇద్దరు సోర్డ్స్ ఆఫ్ ఫైర్స్ పట్టుకున్నా యువని లోపల రానియకుండా కానీ ఒక్కడే లోపల రానిస్తున్నారు అధూతల్ హెవెన్ లో భూరాజుల గొప్ప జనము భయపడుతున్నారు లోపల కొడడానికి అక్కడ కూడా నువ్వు రక్షణ బొద్ధిత ఎందుకు హెవెన్ లో కూడా భయం ఉంటుంది నీకు కోడానికి దేవుని దగ్గరికి పోలేరు ఎందుకంటే వాట్ హీ డన్ ఇక్కడ ఇక్కడ నువ్వు ఏం చేసినావు సెల్ఫిష్ లైఫ్ లీడ్ చేసినవా సెల్ఫ్ లైఫ్ లీడ్ చేసినవా నీ స్వార్థాన్ని చూసుకున్నావా ఇతరుల భాగోగులు తీసుకున్నావా సేవ జీవితం అంటే ఇతరుల భాగోగులు ఆలోచించడం అందుకే పావులు ఇతరుల భాగోలు కూడా మీరు చూడండి అంటున్నాడు అది అసలైన ప్రేమ అంటే ఆయన ఎట్లయితే మన భాగోగులు చూసుకుంటుండో ప్రతిరోజు హీస్ ప్రొవైడింగ్ ఫర్ ఎస్ కదా యహోవా ఈ రే జైరా అంటారు ఆయన ప్రతి అక్కలు కొరతలు మనకి ఇన్నాళ్ళు కాపాడం దేవరాత్రులు కాపాడం ఆహారం అనుగ్రహించండు కష్టాల కాలంలో నేను ఆదుకున్నాడు అవసర దశలు ప్రతి దశలో ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నానడే నీ కళ్ళ ముందు ఎంతమంది పోతున్నారు డిసైపర్ అయిపోతున్నారు మరి నిన్ను ప్రొటెక్ట్ ఎందుకు చేస్తున్నాడు ఒక పని కొరకు ఆ పని మనం మర్చిపోదు అన్కాంప్రమైజ్డ్ అంటిల్ అవర్ ఎండ్ మన మన బ్రీత్ ఎండ్ అయ్యేంత వరకు అన్కాంప్రమైజ్డ్ మనం ఈ మినిస్టర్లోనే ఉంటాం అందులో డౌటే లేదు బిల్డింగ్స్ కట్టం బిల్డింగ్స్ కడితే యూ విల్ బి ట్రాప్డ్ యూ కెనాట్ గో అవుట్ ఆఫ్ ఇట్ నువ్వు ఎక్కడికి పోలేవు బిల్డింగ్స్ కడితే ఆ బిల్డింగ్ లాగా కూర్చుంటావు నువ్వు అంతే కొక్కున్ లాగా ఆ కొక్ అక్కడే పులిపోయి చచ్చిపోతుంది బటర్ఫ్లై కూడా రా బయటకు రాదు కాబట్టి మన సేవ జీవితం ప్రభు మనల్ని ఎక్కడ చూపిస్తే వెళ్ళిపోతున్నాడు ఎంత కష్టమైనా పోతుంటాం ఎండన్న సంపద సరే మేము నిద్రం పోయినాం హెవీ రైన్లో ఎంత హెవీ రైన్ ఉన్నా ఎంత వేడి ఉన్నా కాళ్లు మండుతున్నా కానీ మేము సేవకి వెళ్ళిపోయినాం వెళ్ళిపోతాం మేము ఇప్పుడే కాదు ఎప్పుడైనా వెళ్తాం మేము తీర్మానించుకున్నాం అది అన్కాంప్రమైజ్గా కానీ ఏమైనా ఉద్యోగం ఏమవుతుంది అది కాకుండా ఇంకో మంచి ఉద్యోగం వస్తుంది నాకు తెలుసు సార్ ఎందుకంటే విఆర్ ఆపరేటింగ్ ఇన్ ది ఫెయిత్ అవును నేను సడన్ గా వెళ్ళిపోతే మా బాస్ నన్ను ఏమంటాడు నా ఉద్యోగం ఏమైతుంది అలా ఏమవుతుంది ఉద్యోగం ఏం కాదు నువ్వు అఫీషియల్ గా లీవ్ పెట్టుకుంటే నువ్వు ఏం కాదు లీవ్ తంటే శాలరీ కట్ అవుతుంది అంతకంటే ఏమవుతుంది ప్రభు కంటే అదేమంత గొప్ప కాదు కదా అందుకే సమస్త సమర్పించి ఆయన సేవించడం మనకు పాట పాడుతూ ఉంటాం ఆస్తులను ఏసునకై సమర్పించి స్తుంచుడి కాబట్టి అటువంటి సేవా జీవితంలో ప్రభు మన నడిపిస్తున్నాడు కాబట్టి ఈ రోజు మనకి ఇంకా డౌట్స్ లేవు ప్రార్థనతో మనం ముగించుకుందాం సంపద వచ్చి ప్రార్థనలో వచ్చే వారం మనం ఆ యొక్క బోధని ముందుకు తీసుకెళ్తాం సత్యములను బయటపడుతున్నారాక్యం ఆసక్తిని రూపొందించే అనేక ఆరోనాలు రక్షణ కొరకు మాట్లాడించుకుంటూ వాక్యాల బోధన బట్టు ఈ సేవల ద్వారా మాట్లాడు అనేది ఉన్నటువంటి బట్టి ఆత్మవరణం బట్టి విషయాలను ఎదురుదో అన్నిటిందరూగా అనేక మరొక మాత్రం సహాయాన్ని తెలియజేస్తుంది కొన్ని ప్రతి ఒక్కరు ఈ యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదించవలసిన ప్రతి ఒక్క కుటుంబం మనము హెచ్చరించి ప్రేమే బలోపేతం చేయాలనుకుంటున్నాము ప్రతి ఒక్కరించి ప్రార్థించినా